ఖదం భారతి తీర్థమాశ్రయే విద్యా వినయసంపన్నీతరాగం వివేకిన వందే వేదాంత త్వనం విధుషే ఖర భారతీ న ప్రజయా ధన త్యాగే నైకే అమృతమా నశు పరేణ విభ్రాజతే తదయో విశంతి వేదాంత విజ్ఞానసునిశ్చితర్థ్యాసయోగాజ తే బ్రహ్మలోకే పరామృతా పరిముచ్యే దహ్రం విప పరమేష్మూత్యఃపుండరీకరమ్య సగస్థము తప్పిద్రౌ గగనం యశోకస్తస్యదంతస్త పాసిం జో వేదా ప్రోక్త వేదాంతేజ ప్రతిష్టి ప్రకృతి లీనస్ ఇ పర సమేశరీ మరమహంసవరి రాజగాచార్యవర పదవాగ్య ప్రమాణ పారావారీణ యమనయమాషన ప్రాణామ ప్రహారధారణాధ్యాడ సమాధ్యష్టాంగోగాష్టాష్టా తమశ్చక్రవర్తీ అనాద్య విచ్చిన్న శ్రీశంగరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్డర్షణ స్థాపనాచార్యా వ్యాఖ్యాన సింహాసనాధీరా సకల నిగమాగమసార హృదయా సాంఘ్యత్రయ ప్రతిపాదకా వైదికమాగ ప్రవర్తస్వతంత్రా ఆిరాజధ విద్యానగరమహారాజధ కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజగు భూమండలాచార్య వృష్యశృంగపురవరాధీరా తుంగభద్రారవాసీ శ్రీమద్విద్యాశంకర పాదపద్నాధకా శ్రీమజ్జగద్గురు శ్రీమదినవ విద్యాస్వామి గురు కరకమ సంజాతీమద్గురు శ్రీమద్భారతి తీర్థమస్వామినామ సంజాతీమద్గురు జుదిశేఖర భారతీమస్వామినా దివ్య శ్రీచరణ అరవిందో సామాన్ సమర్పయా గురు బ్రహ్మ గురుణుర గురు గోమహేర గురుక్షాత్ పరబ్రహ్మ గురేకానాంజేనాక్షిణ నమో దై మహాదేవ్యై శివాజై సతతన్నమ నవః ప్రకృతై భద్రాజత ప్రణత కరారవిందే న పదారవిందో ముఖారవిందే వినివేశయంత వటస్ పత్రు శయ కుందవ మనసా స్మరామి అంతరాయతిపశాంతే శాంత పవనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కురు మా అంబకు శారదా శారదాంబోజవదనాదనాంబుజేస్ సన్నిధిస్ సన్నిధిం కిమలపట కమల పుస్తక రుద్రాక్షమాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థా వాగర్థవివ సంపృ వాగర్థప్రతిపత్త జగరై వందే పార్వతీ పరమేశ్వర గురవే సర్వోకాషజేణాం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్త నారాయణ సమారంభా వ్యాసంకరమధ్యమా అస్మాచార్య Namaskrutya వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్యరం చైవరు దీం సరస్వతీ వ్యాసం govinda జయముదీరే యజ్ఞే keshava కృష్ణ విష్ణోహృషీకేశ వాసుదేవనమోస్ ప్రణతక్లెషనాశాయ తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతమృతదుహే నమ కరకలిదర్శితాత్మద్ర పరికలిన్నతర్హచూడ Gurave NAMAHA gurave NAMAHA ఇతరకరగృహీత మమ హృది సన్నిధిమతనోతు కృష్ణ మమృది సన్నిధిమతనోతు్రీమాత్రే నమ య నమ శివా నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ భగవద్గీత ప్రవచన మహోత్సవం జరుగుతున్న ఈ సందర్భంలో ఈరోజును విశేషించి భగవద్గీత పారాయణం చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చేయడం జరిగింది చాలామంది చూసి సంతోషించారు దీనికి వేదికగా ఉన్నది శారదా పరమేశ్వరి దేవస్థానం జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఏర్పడినటువంటి ఈ ప్రాంగణం దీనికి ఎంతో సహకరిస్తూ ఇక్కడ కొన్ని దశాబ్దాల నుంచి కూడా నా చేత ప్రవచనాలు చెప్పిస్తున్నటువంటి శ్రీతులు పోరుశెట్టి హరిప్రసాద్ గారి సహకారం విశేషం ప్రత్యేకించి మాకు ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఋషిపీఠానికి సదాశ్రేయోభిలాషి అయినటువంటి పెద్దలు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అడిగినదే తడవుగా శ్రమకూర్చి ఇక్కడికి విచ్చేశారు వారికి ప్రత్యేక అందిస్తూ అటువంటి మాకు ఎల్లవేళలా ముఖ్య అతిథి అయినటువంటి వారికి ఆత్మీయ అతిథులకు పొరుశెట్టి హరిప్రసాద్ గారి ద్వారా ఒక ఋషిపీఠం ఒక చిన్న జ్ఞాపికను సమర్పించుకుంటుంది అదేవిధంగా మరొక ఆత్మీయ అతిథి అతిథి అనే కంటే మాకు హృదయ స్వరూపులు అయినటువంటి పెద్దలు రాజమహేంద్రవరం నుంచి విచ్చేసినటువంటి ప్రాజ్ఞులు రామారామ విహారి డాక్టర్ టీవీ నారాయణరావు గారిని కూడా ఋషిపీఠ జ్ఞాపికని అందుకోవలసిందిగా కోరుకుంటున్నా ఋషిపీఠానికి ప్రధాన ఆధారమైనటువంటి మారేపల్లి సూర్యనారాయణ గారిని ఒక్కసారి ఇచ్చేసి ఋషిపీఠం తరపున హరిప్రసాద్ గారికి ఈ రామప్రసాదాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్నాం రామప్రసాద్ శ్రీ శారదాపరమేశ్వర్య నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీమజ్జగద్గురుభ్యో నమ జగద్గురువల అనుగ్రహాదేశంతో శ్రీ శారదామాత కటాక్షంతో శ్రీకృష్ణ కృపతో చెప్పుకు వస్తున్న శ్రీమద్భగవద్గీతా ప్రవచన మహాయజ్ఞం నిన్నటి రోజున పదమూడవ అధ్యాయం క్షత్రక్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇది ఒక ప్రధానమైనటువంటి అధ్యాయమే దేనికదే అలా చెప్పుకుంటాం ఎందుకంటే దాని మీద ఒక ప్రత్యేక దృష్టి ఉండాలి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ నుంచి జ్ఞానశక్కం అన్నారు జ్ఞానం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా జ్ఞానం మనం అంటూ ఉంటాం జ్ఞానమార్గం అండి జ్ఞాన మార్గం భక్తి మార్గం జ్ఞానమార్గం అంటే భక్తిలో జ్ఞానం లేదా అజ్ఞానం ఉందా ఎందుకు అలా చెప్తున్నాం అంటే కర్మ మాత్రం అజ్ఞానమా కర్మకి సంబంధించి జ్ఞానం లేకపోతే కర్మ చేయగలరా కర్మకి ఎంతో జ్ఞానం అవసరమే మరి జ్ఞానమును ప్రత్యేకించి విడిగా ఎందుకు చెప్తున్నామంటే జ్ఞానం అనే మాటకి ఇక్కడ బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞానం అనేది ప్రధానమైనటువంటి శబ్దములు ఆత్మజ్ఞానమన్నా బ్రహ్మజ్ఞానం అన్న ఒకటే ఆత్మజ్ఞానం అంటే నీ గురించి నువ్వు తెలుసుకోవడం మరి బ్రహ్మజ్ఞానం రెండు ఒకటేమిటంటే నీ గురించి బాగా తెలిస్తే నువ్వే బ్రహ్మము అని తెలుస్తావు గనక దానికి బ్రహ్మజ్ఞానం అని కూడా పేరు ఇక్కడ అది పరమమైనటువంటి కైవల్య హేతు అందులో సందేహం లేదు అయినప్పటికీ మరి భక్తి మొదలైనవి అంటే బ్రహ్మజ్ఞానములో ఉన్న బ్రహ్మమునే జ్ఞానముతో పట్టుకున్నట్టు భక్తి అనిపించుకుంటున్నది అది జ్ఞానభక్తి అని తెలుస్తున్నది జ్ఞానం లేకుండానే ఆయన్నే సరణి వేడి స్వామి నువ్వే నన్ను అనుగ్రహించాలి అన్నామా అది కూడా భక్తే కనుక తెలిసి తెలియక కూడా భగవంతుడిని ఆశ్రయించవచ్చు భగవంతుడు సర్వజ్ఞుడు సర్వసాక్షి సర్వకర్త సర్వవ్యాపకుడు అనే భావంతో ఆశ్రయించినంత అది గొప్పదే అది నిష్కామమైతే మరీ గొప్పది కానీ ఏదైతే మన భగవంతుడిని ఆశ్రయించామో ఆయనే మనలో తనలో మనలో ఆత్మగా ఉన్నాడని తెలుసుకోవడం అన్నదే అది జ్ఞానంగా పండుతుంది కనుక ఆత్మజ్ఞానం అన్న బ్రహ్మజ్ఞానం అన్న ఒకటి అయితే ప్రతివాడి ఆత్మ అనగానే నేను అని ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడు ఇందులో చాలామంది చాలామంది ఏంటి నూటికి తొంభై తొమ్మిది మంది ఒకవేళ శాస్త్ర పండితులు చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ విషయాన్ని చెప్పగలరేమో కానీ తర్వాత బహిర్ముఖం అందరి ప్రవృత్తి ఒకటే దేహమే నేను అనే భావం ప్రతి వారికి ఉంటుంది అందరి సందేహం లేదు దానిని తొలగించి నువ్వేమిటో చెప్పడం కోసం ఏర్పడిందే జ్ఞానం ఇది పొందేమా ఇంకా వేరే పొందవలసిందేమీ లేదు అందుకే ఏది తెలుసుకోవాలో అది చెప్తున్నానని ఏడు అధ్యాయం నుంచి ప్రారంభించి దానినే కొనసాగిస్తున్నాడు పరమాత్మ సరిగ్గా మధ్యలో భక్తి యొక్క ఆవశ్యకత అనన్య భక్తి యోగం వల్లనే అది పండుతుంది కనుక జ్ఞానం భక్తుడే అనన్యభక్తి అంటే ఇతరములన్నీ విడిచిపెట్టి పరమాత్మనే ఆశ్రయించిన ఒక భక్తి అయితే పరమాత్మకు ఇతరముగా ఏదీ లేదు అని తెలుసుకుని ఆఖరికి నేనబడే ప్రత్యేగాత్మ కూడా పరమాత్మ అయ్యేని ఎరుక అది అనన్యమే అవుతోంది కనుక అటువంటి ఎరుకలో కేవలం పరమాత్మ స్పృహ తప్ప మరొకటి అది ఉత్తమ ఉత్కృష్ట భక్తి చెప్పారు అది కూడా భక్తి కిందనే చెప్పబడుతోంది అందుకే తేషాం జ్ఞానీ నిత్యయుక్త అని అహంసచ మమ ప్రియ అని చెప్పాడు అటువంటి భక్తుడు వైభవమే మనం భక్తి యోగంలో చెప్పుకొని ఆడతర్వాత కృష్ణ పరమాత్మ స్పష్టముగా ఆత్మానాత్మ వివేకం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్న గొప్ప అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం ఇది చాలా విశిష్టమైనది నిజానికి నిన్న ఇంచుమించు సగం దాటిపోయాం ఈ అధ్యాయాలు చెప్పుకుంటూ ఈ అధ్యాయంలో పద్దెనిమిది శ్లోకాలకు వచ్చాం పద్దెనిమిది శ్లోకాలు ఒక ప్రకరణం అందులో స్వామి ఏం చెప్పాడంటే ముందు క్షేత్రం అంటే ఏమిటో వివరించాడు దీన్ని క్షేత్రం అని తెలుసుకో క్షేత్రం అంటే కేవలం స్థూల శరీరం మాత్రమే కాకుండా సూక్ష్మ శరీరములు అయినటువంటి మనోబుద్ధి ఇత్యాదులు వాటి యొక్క వికారములు కూడా క్షేత్రమే అని చెప్పాడు వాటి వికారములు అంటే సుఖము దుఃఖము చేతన ధృతి ఇచ్ఛ ద్వేష ఇవి వికారములు వికారములు కూడా క్షేత్రమే అని చెప్పాడు మరి క్షేత్రజ్ఞుడెవరు ఇలాంటి క్షేత్రాలు ఎన్నో ఉంటే క్షేత్రేషు బహువచనం వీటన్నిటికీ చైతన్యం ఇచ్చేవాడు ఒక్కడే వాడి క్షేత్రజ్ఞుడు అన్నారు ఇక్కడ క్షేత్రములు ఎన్నో ఉన్నా క్షేత్రజ్ఞుడు ఒక్కడే అని జ్ఞానం కలిగించారు అయితే ఇప్పుడు క్షేత్రం అంటూ ఉన్నప్పుడు ఆ క్షేత్రాభిమానుకుడు ఉంటాడు కదా వాడి సంగతి ఏమిటి వాడిని ఏమనాలి పేరు మన జీవుడిని విన్నాంగా అంటున్నా కానీ వాడు ఏమంటాం వాడు సుఖదుఖాలు అనుభవిస్తున్నవాడు అంటారా అంటే అదంతా స్వామి క్షేత్రంలోకి తీసేశాడు జాగ్రత్తగా ఉంటే సుఖము దుఃఖము ఇచ్చా ద్వేష ఇత్యాది వికారాలన్నీ ఎక్కడికి పెట్టాడు క్షేత్రంలో పెట్టాడు మరి క్షేత్రజ్ఞుడు వీటన్నిటికీ చైతనత్వాన్ని చైతన్యస్వరూపుడు ఎందుకంటే క్షేత్రము జడము క్షేత్రజ్ఞుడు చైతన్యము ఇది మనం చెప్పుకున్నాం క్షేత్రాన్ని ఉన్న లక్షణాలంటే అనిత్యం అది నిత్యము కాదు క్షేత్రజ్ఞుడు నిత్యుడు క్షేత్రము సర్వజ్ఞం కాదు అసలు ఏదీ కాదు అది అజ్ఞమే అది అది క్షేత్రజ్ఞా అని అడిగాని క్షేత్రాల దగ్గర జ్ఞానశబ్దం లేదు జ్ఞానే చైతన్యమంతా క్షేత్రజ్ఞుడిదే మరి ఇక్కడ మన జీవుడిని ఎలా అనగలుగుతున్నాం అండి జీవశబ్దం ఎక్కడైనా పో నా క్షేత్రం గురించి చెప్పినప్పుడు ఎలాంటి పదాలు వాడాడు క్షేత్రజ్ఞుడు గురించి అయితే ఒక మాట అన్నాడు క్షేత్రజ్ఞుడు నీకు అర్థం అవ్వాలంటే మాత్రం ముప్పై లక్షణాల జ్ఞానం ఉంటే గానీ అర్థం కాదయ్యా అని చెప్పాడు ఆ ముప్పై లక్షణాల జ్ఞానము అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతి రాజ్యవం అని మొదలుపెట్టి క్రమంగా అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అప్పటి చెప్పబడ్డటువంటి ముప్పై లక్షణములు అంటే వాడు అధ్యాత్మజ్ఞాన నిత్యుడు కావాలి తత్వజ్ఞాన అర్థమేదో దానినే ఎప్పుడు దర్శిస్తుండాలంటే తత్వజ్ఞానానికి ప్రయోజనమైన మోక్షమునందే దృష్టి పెట్టి ఉంచాలి అదే పరమప్రయోజనంగా ఉంటూ తత్సాధన అనుష్ఠానే ప్రవృత్త అన్నాడు దానికి సంబంధించిన సాధన చెయ్యాలి అటువంటి వాడికే క్షేత్రజ్ఞుడు అనేది అర్థమవుతుంది సుమా అన్నాడు అది ఎప్పుడు చెప్పాడండి క్షేత్రం అంటే చెప్పి క్షేత్రజ్ఞుడు చెప్పకుండా జ్ఞానం చెప్పి ఈ జ్ఞానం ఉన్నవాడికే అది అర్థమవుతుంది అని చెప్పాడు ముప్పై లక్షణాలు ఉన్నవాడికి అది లేకుండా ఏకాగ్రంగా వినే బుద్ధిశక్తి మనకు ఉందనుకోండి థీరిటికల్గా అర్థమవుతుంది ఒకవేళ ఏది బుద్ధిశక్తి ఏకాగ్రత రెండు ఉంటే థీరిటికల్గా క్షేత్రజ్ఞుడు అర్థమవుతాడు కానీ అనుభవపూర్వకంగా కావాలంటే మాత్రం ముప్పై లక్షణాలు ఉండాలని ముందే చెప్పాడు ఆ ముప్పై లక్షణాలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకొనక్కర్లేదు అటు తర్వాత చెప్తున్నది క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణం క్షేత్రజ్ఞుడి లక్షణాలు కూడా నేను మనం పూర్ణంగా వివరించుకున్నాం అనాదిమత్ పరం బ్రహ్మ న సన్నాస్యతేణిపాదం తత్సర్వతోక్షిరోముఖంశ్రుతిమల్లొకే సర్వమాృత్యష్టతింద్రియోభాసం వివర్జితం అసక్తం సర్వృతైవ నిర్గుణం గుణభోక్తృచ బహిరంతశ భూతనాం అచరం చరమే సూక్ష్మవిజ్ఞేయం దూరస్థం చాంతికే చత్ అవిభత్తం చూతేషు విభత్తమివ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ జ్యోతిషామీ తోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వశ విష్టితం ఈ శ్లోకములన్నీ క్షేత్రజ్ఞుడి గురించి చెప్తున్నాయి ఇక్కడ మన క్షేత్రజ్ఞుడి గురించి చెప్పేటప్పటికల్లా పరమేశ్వరుడు పరమాత్మ అనే భావమే ఇందులో కనబడుతోంది తప్ప దేహాదులతో ఉంటూ సుఖదుఖాలు అనుభవించువాడు అనేది లేదు మన జీవుడంటే సుఖదుఖాలు అనుభవిస్తూ కించిజ్ఞత అల్పజ్ఞుడైనటువంటి వాడు ఎవడో వాడిని జీవుడు అంటున్నాం కానీ ఇక్కడ జీవ శబ్దం ఎక్కడా రాలేదు మీరు గమనించినట్లయితే అనాదిమత్ పరంబ్రహ్మ చెప్పడమే పరం బ్రహ్మ అన్నాడంటే జీవుడు పరంబ్రహ్మ ఎలా అవుతున్నది కాడా సరే తర్వాత చూద్దాం పరం అంటే పరంబ్రహ్మ స్వరూపమైనటువంటి లక్షణాలే క్షేత్ర చెప్పాడు క్షేత్రం గురించి వివరించాడు మరి జీవుడు ఎవరు వాడి గురించి చెప్పకపోతే ఎలాగా క్షేత్రం ఇలా ఉండే క్షేత్రజ్ఞాడు అలాగ అయితే సమస్య లేదు మనకి ఎందుకంటే క్షేత్రం జడం అది అలగుపోతుంది క్షేత్రజ్ఞుడు ఆయన నడుపుకుంటున్నాడు మరి సమస్య ఎవరికి ఎవరికి బోధ ఎవరికి ది అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అయితే ఇప్పుడు చెప్పబోతున్నది జీవుడు గురించి ఇక్కడ నుంచి చెప్పబోతున్నాడు ఆయన కానీ ఉన్నది క్షేత్రక్షేత్రములు మాత్రమే అని మొట్టమొదటి ప్రతిపాదన చేస్తున్నాడు క్షేత్ర మాత్రమే ఉన్నాడు మరి జీవుడు ఎందుకు మరి జీవుడు ఎవడు వాడు గురించి నేను మన సూచనప్రాయంగా ఒక మాట చెప్పుకున్నాం అంతఃకరణం ఒకటి ఉన్నది మనస్సు బుద్ధి ఇవన్నీ కలిపి అంతఃకరణం ప్రతివారికి ఇంతవరకు వస్తారు ప్రతి వాళ్ళు మనస్సు బుద్ధి వరకు వస్తారు పైదానికి వెళ్ళలేం ఎంత ఆలోచించిన ఈ మనస్సు బుద్ధి వరకు వచ్చి ప్రతి వారు కదా ఇప్పుడు మనస్సు బుద్ధి దేనికి వస్తాయి క్షేత్రజ్ఞుడి కిందకు వస్తాయా క్షేత్రం కిందకు వస్తాయా నిన్నంత స్పష్టంగా చెప్పుకున్నాం కదా మనోబుద్ధులు కూడా ఇంద్రియములే కరణములు మొత్తం పదకొండు కరణములు క్షేత్రంలోకి వచ్చేస్తాయన్నాడు క్షేత్రం అనగా జడం జడంలోకి వెళ్ళిపోయి మనస్సు బుద్ధి కూడా మరి జీవుడెవడు మరి క్షేత్రజ్ఞుడు అంటే చెప్పుకున్నాం కదా కేవల చైతన్య స్వరుడు క్షేత్రజ్ఞుడు అని సర్వక్షేత్రములు ఎందుకు ప్రకాశిస్తున్నాడు ఒక్కడే ఒక్కడుగా సర్వక్షేత్రాలని ప్రకాశింపజేస్తున్న వాడెవడు ఎవడున్నాడో వాడి నుంచి చైతన్యం పొందినది బుద్ధి అంతఃకరణము అన్నాడు ఇక్కడ బుద్ధి పరమాత్మకి సమీపవర్తిత అందుకే ఆయన యొక్క ప్రభావం దీని మీద పడుతుంది ఎక్కువగా అంతఃకరణమునందు ఎందుకంటే నిన్ననే మన ఉదాహరణ చెప్పుకున్న అబ్ధమునందు సూర్యుని యొక్క కాంతి ప్రతిఫలిస్తుంది గోడ మీద రాతి మీద కాదు మిగిలిన స్థూలమైనటువంటి ఇంద్రియాలు పంచభూతాలు రాయి వంటివి అవి కాంతిని బుద్ధి నుంచి పొందుతున్నాయి కానీ బుద్ధి ఎందు కాంతిని ప్రసరింపజేస్తున్నది ఎవరు క్షేత్రజ్ఞుడు కానీ క్షేత్రజ్ఞుని యొక్క చైతన్యాన్ని పొందినటువంటి బుద్ధి ఏదిందో ఆ బుద్ధిగత చైతన్యాన్ని జీవుడు అంటారు జీవుడనే శబ్దానికి ఇది నిర్వచనం కానీ అంతఃకరణం అంతా కూడా ఈశ్వర చైతన్యతో నిండిపోయింది ఆ ఈశ్వరుడు లేకపోతే జడమండి ఇక్కడ ఈశ్వర చైతన్యం వల్లన అంతఃకరణం పనిచేయడం మొదలెట్టింది అంటే బుద్ధి మనస్సు బుద్ధికున్న వికారాలు మనస్సుకున్న వికారాలన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయి క్షేత్రజ్ఞుడి వల్ల పనిచేస్తున్నాయి ఆ పనిచేయడంతో బుద్ధి యాక్టివేట్ అయ్యి తనకున్న వికారాలన్నీ క్షేత్రజ్ఞుడివే అనుకుంటుంది చైతన్యాన్నివే అనుకుంటుంది అంతే కదా ఆ బుద్ధి పరమాత్మ వైపు తిరగకుండా ఇంద్రియాల వైపు తిరుగుతుంది ప్రకృతి వైపు తిరుగుతుంది కనుక బుద్ధిగత చైతన్యం దేనితో ఇప్పుడు కలిసింది మామూలుగా ప్రకృతితోనే మాట్లాడుతుంది ఎప్పుడు మాట్లాడిన బుద్ధి ఇంద్రియాలతో సంబంధించిన విషయాలు మాట్లాడుతుంది ఇంద్రియాల నుంచి ప్రపంచాన్ని పట్టుకున్న విషయాల గురించే మాట్లాడుతుంది ఇంద్రియములు ఇంద్రియార్థములు ఈ రెండిటితో మాత్రమే బుద్ధి అనుబంధం పెట్టుకున్నది కనుక వీటి వల్ల కలిగేవి రెండు భావాలు ఇంద్రియార్థములతో ఇంద్రియం అనుబంధం పెట్టుకుంటే రెండు రకాల భావాలు కలుగుతుంటాయి ఎప్పుడు కూడా ఇష్టమైన వాటి ఎందు ఇచ్ఛ లేదా రాగము ఇష్టం లేని వాటి ఎందు ద్వేషము అంతేకాదు ఇష్టమైనవి సంప్రాప్తించినప్పుడు సుఖము సంప్రాప్తించనప్పుడు దుఃఖము అలాగే ఇష్టం లేని వచ్చినా దుఃఖమే ఈ సుఖదుఖాలు అనేటన్ని నిజానికి ప్రకృతి నుంచి పొందుతున్నది ఎవరు ఇప్పుడు అనుభవిస్తున్నది ఎవరు సుఖదుఖాలు అనుభవిస్తున్నది ఎవరు ఇప్పుడు జీవుడు అంటే అర్థమైంది కదా చాలామందికి అంతఃకరణంలో ఉపహితమైనటువంటి చైతన్యాన్ని జీవుడు వాడిని పురుషుడు అని చెప్పాలి ఇక్కడి నుంచి భగవానుడు అది చెప్పబోతున్నాడు పురుషుడు అనే శబ్దం జీవుడు గురించి విచారణ మొదలుపెట్టాడు మరి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ జీవ విభాగయోగం అనొచ్చుగా మరి ఎందుకలా చెప్పలేదు అంటే ఉపాధి తాదాత్యంతో కలిపి నువ్వు జీవుడు అంటున్నావు ఉపాధి తాదాత్యం లేకుండా అతడికి మూల చైతన్యముడో తెలుసుకోగలిగితే అతనే క్షేత్రజ్ఞుడు అని కనుక బుద్ధి క్షేత్రజ్ఞుడైన ఈశ్వరుని తెలుసుకోగలిగితే ఆ బుద్ధి ఎందు నిహితమైన ఏ చైతన్యం ఉందో అది క్షేత్రజ్ఞుడే తెలుసుకుని అది నేనని గ్రహించగలదు అహం బ్రహ్మ స్మీతికి వెళ్ళగలదు అలా కాకుండా అహం దేహోస్మి దానికి ఉపన్యాసం అక్కర్లేదు రోజు అనుకుంటున్నది అది ఇక్కడ అందుకు భగవానుడు ఆ జీవ వివేకాన్ని మనకి ఇవ్వబోతున్నాడు అయితే ఇది ఎవరికి తెలుస్తుంది అంటే ఇది క్షేత్రం తా జ్ఞానం జ్ఞేయం ఉక్తం సమాసత నేను ఈ విధంగా నీకు క్షేత్రం జ్ఞానం జ్ఞేయం ఈ మూడు సమాసత సమగ్రముగా చెప్పానన్నాడు సమాసత అంటే సారాంశముగా అర్థం సంపూర్ణముగా కూడా అర్థం ఇక్కడ క్లుప్తంగా చెప్పాన అర్థం ఏది విడిచిపెట్టలేదని అయ్యా అంతా చక్కగా ఒక దగ్గరికి తీసుకొచ్చి నీకు చెప్పాను అది సమాసత దేని గురించి చెప్పాడు నిన్నటి వరకు చెప్పుకున్న అధ్యాయ విభజన అంతా ఈ శ్లోకంలో ఉందండి ఇదం ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం క్షేత్రం అంటే ఏం చెప్పాడు ఆ ముప్పై లక్షణాలు కూడిన జ్ఞానం అంటే ఏం చెప్పాడు ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోవాల్సిన క్షేత్రజ్ఞుడు ఎవరో చెప్పాడు కదా అది జ్ఞేయం ఈ మూడు చెప్పాను అన్నాడు అంటే చెప్పడమే కాకుండా కింద విషయ సూచి కూడా బాగా ఇచ్చారండి దీన్ని నీకు విషయం విభాగంగా ఉంటే అర్థమవుతుంది అలా విభాగం చేసి పెట్టేశాడు అయితే ఇది మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయ ఉపపద్యతే ఈ చెప్పినది స్పష్టంగా ఎవరికి తెలుస్తుందంటే నా భక్తుడైన వాడికి మాత్రమే తెలుస్తుంది ఇది తెలుసుకోండి అదే క్యూరియాసిటీతోనో ఇంట్రెస్ట్తోనో ఆధ్యాత్మ విద్య ఎప్పుడూ చదవకూడదు అది కేవలం భక్తుడైన వాడే భక్తుడే అంటే భగవంతుడే పరమగతి అని భావించేవాడు భక్తుడు ఒకటే మాట భగవంతుడే పరమగతి అని భావించాలి పరమగతి అంటే ఉన్నదాయనే కానీ తెలుసుకోలేకపోతున్నాను అది నా అజ్ఞానం పొందవలసిన ఆయన్నే పొందవలసినది ఆయననే కనుక భగవంతుడినే పొందాలని ఆ భగవంతుడనేదానికి మీరు పరమాత్మని పేరు పెట్టుకోండి పరమేశ్వరుడిని పేరు పెట్టుకోండి బ్రహ్మముని పేరు పెట్టుకోండి బ్రహ్మముని పరమాత్మని మాత్రమే పొందాలి అనుకుంటూ బుద్ధి ఆయన వైపే ఎవడు తిప్పుతూ ఆయన తప్ప మరొకటి లేదనేటువంటి అనన్యాశ్రయ స్థితిలో ఉంటాడు భక్తుడు అటువంటి భక్తుడు దీన్ని తెలుసుకున్నాక మద్భావాయ ఉపపద్యతే నా భావమును తెలుసు పొందుతున్నాడు అన్నారు మద్భావాయ అనే మాటకి నాభావము యొరకై అని అర్థం మద్భావాయ నాభావం అంటే మద్భావము అనే మాటకి ఇక్కడ పరమాత్మభావమే పరమాత్మభావముకై అతను పొందుతున్నాడు ఎవరికైతే నా భక్తుడు ఉంటాడో వాడు మద్భావా అవుతాడు అంటే నన్ను పొందాలనుకుంటున్నటువంటి నా భక్తుడు ఇది తెలుసుకుని నన్ను పొందుతున్నాడు ఇది దీని యొక్క అర్థం అంటే భక్తుడైన వాడు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగం రెండిటి మధ్యలో ఉన్న జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకున్నట్లయితే అటువంటి భక్తుడు మద్భావం పొందుతున్నాడు మద్భావం అంటే బ్రహ్మభావం పరమాత్మను పొందుతున్నాడు అని అర్థం అయితే ఇప్పుడు ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే భక్తుడు అనే విషయం మనకు అర్థమైంది కనుక భక్తుడు అంటే ఏమిటో ఇక్కడ చక్కగా చెప్తున్నారు భగవత్పాదులు వారు ఆయన మాటలో చూడాలి మద్భావా అంటే అర్థమైపోయింది కదా పరమాత్మభావం ఇప్పుడు మద్భక్తుడు అన్నాడు కదా భక్తుడికి మనం ఏదో అర్థం చెప్పుకున్నాం కానీ భగవత్పాదులు వారు ఈ సందర్భంలో భక్తుడికి అంటే అర్థం చెప్తున్నారు మయి సర్వేశ్వరే పరమ గురవు వాసుదేవే సమర్పిత సర్వాత్మ భావ ఎంత అద్భుతమైన చెప్పాడు ఇక్కడ భక్తుడంటే వీడండి వాసుదేవుని ఎందు సర్వాత్మభావము సమర్పించినవాడు సర్వాత్మభావం అంటే నేను నాది అనే సమస్త భావము పరమాత్మకు అర్పించినవాడు భక్తులండి ఇప్పుడు భర్త శబ్దం వాడడానికైనా తగుని వారమా అని ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ అది రావడం సామాన్యమండి ఇలాగని ఏదో కోరికల కోసం భగవంతుణ్ణి ఆశ్రయించారు నిరుత్సాహపరచనక్కర్లేదు వాడు దానికోసమైనా భగవంతుణ్ణి ఆశ్రయించారు కనుక దేనికి ఆశ్రయించారు అది గొప్పది కాకపోవచ్చు కానీ దేనిని ఆశ్రయించారో అది గొప్పది కనుక వారిని కూడా మనం అభినందించాల్సిందే కానీ ఇక్కడ వాడు ఆశ్రయించిన వస్తువు గొప్పది ఎప్పటికైనా క్రమంగా దాని ప్రభావం చేత వాడు అనుగ్రహం పొందుతాడు కానీ నేరుగా బ్రహ్మజ్ఞానం భగవద్ అనుభూతి పొందగలిగే స్థితి ఎవరికి ఉంటుందంటే ఇలాంటి భక్తులకు ఉంటుంది ఎలాంటి భక్తులంటే వాసుదేవుని ఎందు సర్వాత్మభావము సమర్పించిన వాడు అయితే వాసుదేవుడు అంటే ఎవరు వాసుదేవుడు కొడుకు అనే భావం ఆ వసుదేవుడు కొడుకుగా వచ్చిన వాడు అయిన కానీ వాసుదేవ అంటే సచ్చిత్ స్వరూప అని అర్థం మనం చెప్పుకున్నాం సత్తు వాసు చిత్తు దేవ వాసుదేవ కానీ ఇంకో మాట అన్నాడు ఇక్కడ సర్వేశ్వరే పరమగురవు వాసుదేవ అంటే నువ్వు భగవంతుని ఎలా ఆశ్రయిస్తావు నీవే తల్లివి తండ్రివి అన్నప్పుడు తల్లి తండ్రి ఎలా చూడాలి అలాగే చూస్తాడు నీవే నా గురుడు అన్నారనుకోండి గురువు ఎలా చూడాలో అలా చూస్తాడు గురువు జ్ఞానాన్నిస్తాడు గురువు తరింపజేస్తాడు అందుకే ఇక్కడ వాసుదేవుని ఎందుకు ఎలాంటి భక్తు ఉండాలంటే పరమ గురువు ఆయన అని ఇక్కడ అర్థం పరమ గురువుట పరమ గురువు అంటే ఆయన మించి మరొక గురువు లేడు గురువులంటూ చెప్పాలంటే మొదట నారాయణ సమారంభం మనవలసిందేగా ఆయనే శ్రీకృష్ణుడు కనుక పరమ గురువు ఆయన గురువులకు గురువు అది తెలుసుకో అనే భావం కలిగి ఉండాలి పరమాత్మను ఆశ్రయించేవాడికి రెండవది సర్వేశ్వరే అది అది ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం అంటాం ఇక్కడ ఆయన విద్యలకు ఈశ్వరుడు కనుక పరమ గురువు సర్వ ప్రాణికోట్లకు ఈశ్వరుడు కనుక సర్వేశ్వరుడు కనుక సర్వేశ్వరుడు పరమ గురువు అయిన వాసుదేవుని ఎందు పైగా సత్యద్రూపుడే అందరిలో ఉన్నాడు కనుక వాసుదేవుని ఎందు సమర్పిత సర్వాత్మభావ అంతే కదా అక్కడతో ఆగలేదండి భక్తుడనే మాటకి ఎంత నిర్వచనం ఇస్తున్నారంటే ఆ స్థితిని మనం పొందగలిగితే గానీ క్షేత్రజ్ఞుడిని మనం అనుభవానికి తెచ్చుకోలేం ఎందుకంటే క్షేత్రం గురించి తెలుసుకోవడం ఎందుకంటే పరిత్యజించడానికి దానితో తాదాత్వ్యం పరిచయించడానికి దాన్ని పరిచయం చేయడం కదా క్షేత్రజ్ఞుడి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఆ తాదాత్వ్యం భజించడానికి తద్వారా ముక్తిని పొందడం కోసం అందుకు క్షేత్రజ్ఞానం దేనికి తత్ తాదాత్వ్యం పరిత్యజించడానికి క్షత్రజ్ఞానం దేనికి తత్మ్యం పొందడానికి అది పరమం గనక దానికి అర్హత ఏమిటి భక్తి అందుకే మధ్యలో భక్తి రవ్యభిచారిణి ఉండాలని చెప్పడమే కాకుండా మళ్ళీ భక్తిని ఇక్కడ తెచ్చి చెప్తున్నాడు మిగిలిన ముప్పై లక్షణాలు మళ్ళీ తేకుండా అందులో ఒక్కటే పట్టుకొచ్చాడు భక్తిని అంటే భక్తి అంత ముఖ్యమండి ఆ కారణంచే పదకొండవ అధ్యాయం చెవరు కూడా భక్త్యాత్వనన్య శక్తి అహమేవం విధోడ్జనా జ్ఞాతుం దృష్టించ తత్వైన ప్రవిష్ఠించ అన్నంత ఘట్టగా చెప్పడానికి కారణమది అందుకే మళ్ళీ ఇక్కడ భక్తి గురించి చెప్తున్నారు అందుకే భగవత్పాదులు గొప్ప కృష్ణ భక్తులు గనుకనే ఈ మాత్రం చేరుకోలేదండి భక్తులు అంటే మరొక మాట చెప్తున్నారు ఎత్ పశ్యతి శృణోతి స్పృశతి వామేవన్ వాసుదేవ ఇవ్రహ విశిష్ట బుద్ధి మద్భక్తి అన్నాడు భక్తి అంటే ఇదిట ఏమంటే ఎత్ పశ్యతి శృణోతి స్పృశతి ఏది చూస్తున్నాడో ఏది వింటున్నాడో ఏది స్పర్శిస్తున్నాడు అంటే స్పర్శ అంటే ఇంద్రియములతో ఏది స్పర్శిస్తున్నాడో అని అర్థం ఇక్కడ అంటే సర్వేంద్రియములతో దేన్ని గ్రహిస్తున్నాడో అది సర్వమేవ భగవాన్ వాసుదేవ సర్వము భగవానుడే అని బుద్ధి కలిగియుండుని భక్తి అంటారు అందుకే విశ్వరూప సందర్శన యోగం వరకు ఎందుకు చెప్పాడంటే ఏది చూసినా ఏది విన్నా అది నేనే అనే భావన నీకు కలగాలి గనక విశ్వరూపం చెప్పడమే కదా చూపించాడు అండి ఇక్కడ అదే విశ్వరూపం గొప్ప మిరాకిల్ అని కాదు విశ్వమే పెద్ద మిరాకిల్ అది మీరు నేను సృష్టించింది కాదు గనక ఆయన సృజించాడు తత్స్వరూపం అని ఆయన చెప్పిన తర్వాత విన్నది చూస్తున్నది కన్నది అన్నీ ఆయన స్వరూపమేం తెలియాలి అది తెలియడమే సర్వమున్నత దివ్యకళామయమంచు అని ఒక్క మాటలో చెప్పాడు మహాభక్తుడు అతడే మనకు ఆదర్శం కదా ఇక్కడ అందుకే సర్వమేవ భగవాన్ వాసుదేవ ఇత్యేవం గ్రహ విశిష్ట బుద్ధి ఏవం గ్రహావిష్ట బుద్ధి మద్భక్తి అని అద్భుతమైన నిర్వచనాన్ని ఇక్కడ చెప్పారు అటువంటి భక్తుడైన వాడు ఈ జ్ఞానం చేత నన్ను పొందుతున్నాడు కనుక అటువంటి భక్తుడికి ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పనికొస్తున్నది ఇప్పుడు పురుషుడు శబ్దం చెప్తున్నాడు పురుషుడంటే ఎవరండి నేను చెప్పానా పురుష శబ్దానికి ఇప్పటి వరకు మీరు అనేక అర్థాలు విన్నారు పూర్ణత్వాత్ పురుష పురే శయనం కరోతి పురుష అనుకోడవ మాట చెప్పుకున్నాం పురమునందు ఉన్నవాడు పురమునందు వాడు జీవుడా ఈశ్వరుడా సర్వక్షేత్రాల్లో ఉన్న క్షేత్రజ్ఞుని నేనని తెలుసుకోనాడు స్వామి క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత మరి ఏమనుకున్నారు జ్ఞానం అంటే అంత తేలిక సర్వక్షేత్రములు ఎందుకు క్షత్రజ్ఞుని నేనే ఆ నేను అనాది మత్పరం బ్రహ్మ అన్నాడు మళ్ళీ మరి సర్వక్షేత్రములందు ఉన్నవాడు ఆయనే పురుషుడు ఎవరు పరమేశ్వరుడే పురుషుడు అవ్వాలి మరి ఇక్కడ పురుష శబ్దం దేనికి చెప్తున్నారంటే క్షేత్రం అంతటిని కలిపి ఒక పేరు పెట్టుకుందాం మనకి ఎందుకంటే నిన్న చెప్పినవన్నీ గుర్తులేవుగా మహాభూతాన్ని అహంకార అక్కడి నుంచి మొదలు పెట్టుకొచ్చి చెట్టు చివరికి వరకు చెప్పడు చేతనా ధృతి వికారముల వరకు ఇదంతా కలిపి క్షేత్రం దీని అంతటి ఒక పేరు పెట్టేసుకుందాం పట్టణం ఈ పట్టణం ఎవడు ఉన్నాడో వాడు ఇప్పుడు జీవుడైన అర్థంలో తీసుకోవాలి అంటే పట్టణంతో తాదాత్మ్యం చెంది ఉన్న జీవుడు పట్టణం అనుకు చైతన్యం ఇచ్చినటువంటి ఈశ్వరుడు రెండు ఉన్నాయి ఇక్కడ చైతన్యం ఇచ్చిన జీవుడు తాదాత్యం చెందిన జీవుడు అనలేదండి చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి ఇక్కడ పట్టణంతో తాదాత్మ్యము చెందిపోయిన ఒకనొక చైతన్యము పట్టణం అనుకు చైతన్యాన్నిచ్చిన పరమ ఈ రెండు వచ్చాయి కానీ జీవ ఈశ్వర రెండు ఉత్పన్నమయ్యాయి ఇప్పుడు ముందు జీవుడు గురించి తెలుసుకుందాం ముందు నేనని ఏదనుకుంటున్నావు అది తేల్చితే దేనితో కలిపి చెప్తున్నావో అది వివరించి ఆ కలిపిన దాని నుంచి చిబుడిగా తీస్తాడు తీయగానే నువ్వు ఈశ్వరుడు తేలుతాను ఇక్కడ పరమాత్మగా తేలిపోతాం ఆ వివరించి చెప్పడం ఇందులో ఉన్న అందం అండి ప్రకృతి విధ్యనాది ఉభావపి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్న ఉపదేశ విధానం ఎంత అద్భుతంగా ఉందో ఆలోచించండి ఉపదేశ విధానం అందుకే జాగ్రత్తగా వింటే శాస్త్రం కదా శాస్త్రం అలాగే వినాలి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చదవాలి శాస్త్రం మళ్ళీ మళ్ళీ చదివితే గానీ వంట మామూలుగా గణిత శాస్త్రానికైనా సరే మళ్ళీ మళ్ళీ మననం శ్రవణం మళ్ళీ స్టడీ చేయాలి మళ్ళీ స్టడీ చేయాలి అవునా లేదా అలాంటిది ఇది దృశ్య వస్తువు విషయం కాదు కనుక మామూలుగా కనబడే వస్తువు లాంటిది ఆ వస్తువు కాదు సూక్ష్మమైనది గనక దీనికి ఇంకా ఎక్కువ స్టడీ కావాలి పరమాత్మ ఎంత చక్కగా చెప్పాడంటే ఏడు అధ్యాయంలో జాగ్రత్తగా వినండి పరాప్రకృతి అపరాప్రకృతి అని రెండు మాటలు వాడాడు అపరాప్రకృతి అనగానే ఇందాక మనం చెప్పిన క్షేత్రమంతా తీసుకెళ్లి అపరాప్రకృతులకు పడీసాం పరాప్రకృతి అని మరో మాట అన్నాడు ఇక్కడ ఈ రెండూ నా నుంచి నడుస్తున్నాయంటాడు వెంటనే తర్వాత మాట మరి పరాప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరాప్రకృతిని జీవుడు అనాలి పరాప్రకృతిని మనం అక్కడ ఈశ్వరుడు అండానికి లేదు ఎందుకంటే ప్రకృతితో తాదాత్మ్యం అయిపోయాడు కానీ నిజానికి పరుడు గనక పరాప్రకృతి వాడు ప్రకృతితో కలిసిపోయాడే కానీ నిజానికి ప్రకృతికి అతీతుడే దాంతో కలిసిపోయి నేను కలిసిపోయాను కలిసిపోయాను అనుకుంటున్నట్టు ఇక్కడ ఇది ఎలాంటిదంటే ఒక చిన్న ఉదాహరణ కదా మనం పలు ప్రవచనాలు చెప్పుకున్నాం కానీ ఇక్కడ మరింత అర్థమవుతుంది ఇప్పుడు రజకులు గాడిదలను వాడేవారు ఆ రోజుల్లో ఆ గాడిదకి ఏం చేసేవారు అంటే సాయంత్రం కట్టినట్టు నటించేవారిలాగా ఒక్కసారి ఎప్పుడో కట్టాడు అది దాన్ని గుర్తిండిపోయింది సాయంత్రం మరి కట్టేవాడు కదా కట్టినట్టు ఇలా అనేవాడు కట్టి సేరేమో అనుకుంది పొద్దునవు కానీ విప్పినట్టు నటించేవాడు అలా ఉంటుందండి బంధం ప్రకృతితో ఉన్నాడు ఇక్కడ కనుక ఆ ప్రకృతితో బంధం అలాంటిది ఎందుకంటే ప్రకృతితో బంధం సహజం కాదు అసహజం కానీ తగులుకుంది తగులు జన్మల జన్మల్లోకి తీసుకెళ్ళిపోతుంది అంటే ఎంత భయంకరమైన బంధం అది ఇక్కడ మరి బంధం సహజంగా ఎవరితో అంటే ఈశ్వర చైతన్యం అంతఃకరణలో ప్రతిఫలించి అంతఃకరణను చిందియాలు పట్టుకుని తద్వారా సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూ కూర్చుంది అక్కడ కానీ అంతఃకరణానికి చెందిన సుఖదు ధర్మములు చైతన్యం ఉండడం వల్ల కలుగుతున్నా చైతన్యానికి కలగడం లేదు కానీ అందులో ప్రతిబింబించిన చైతన్యం అందులో ప్రసరించిన చైతన్యం తాదాత్వ్యం చెందిపోయి సుఖము దుఃఖము అనుభవించడమే కాకుండా ఈ గుణములు ఉన్నాయే సత్వర్జస్తమో గుణములు ఇది కూడా ప్రకృతికి సంబంధించినవే దానితో తాదాత్వ్యం చెంది రకరకాల భావాలు సత్వరజస్తమో గుణాల వల్ల కలుగుతున్న అంతలో అర్థమవుతుంది అంతలో అర్థం కాదు అంతలో కోపం అంతలో ప్రేమ అంతలో ఆనందం ఇన్ని రకాల భావాలు మూడు గుణాల వల్ల కలుగుతున్నాయి ఈ మూడు గుణాలతో తాదాత్వ్యం చెందిపోయిన అంతఃకరణం కనుకనే బాగా తెలుసుకోవాలి సత్వర్జస్తమో గుణములు అంతఃకరణ ధర్మాలు అది కూడా పరమాత్మకి కావు అంతఃకరణ ధర్మాలు అంతఃకరణంలో పడింది మనం మునిపి ఎన్ని మార్లు చెప్పుకున్నాం నీలం రంగు ఎరుపు రంగు ఏ రంగు లేనిది అని మొత్తం ఒక గాజుకి మూడు రంగులు వేసి వెనకాల దీపం పెట్టారనుకోండి నీలం రంగు నుంచి నీలకాంతి ఎర్ర రంగుల నుంచి ఎర్రకాంతి ఏమీ లేని చోట్ల అసలు కాంతి కనబడుతుంది ఇక్కడ కానీ నిజానికి నీలకాంతి ఎర్రకాంతిలో నీలం ఎరుపు గాజుది కాంతి అద్దానిది కాంతికి నీలం ఎరుపు లేదు అలా అంతఃకరణం ఈ నీలం ఎలుపు ఎరుపు లేదా ఏ రంగు లేని విధంగా మూడు రకాలుగా ఉంటుంది అంతఃకరణం దాని ఎందు పరమాత్మ యొక్క దీపం అనే కాంతి ప్రసరిస్తుంది ప్రసరించగానే మనం నీలకాంతి ఎర్రకాంతి అన్నట్లుగా అంతఃకరణ ధర్మాన్ని చైతన్య ధర్మంతో కలిపేశాం కలిపి వ్యవహరిస్తున్నాం అందుకే నేను సుఖపడుతున్నా నేను దుఃఖపడుతున్నా ఇది అలవాటైపోయింది దేనివల్ల కాంతికి రంగుతో తాదాత్మ్యం వల్ల నేను నీలం నేను ఎరుపు నేను తెలుపు అనుకున్నట్లుగా చైతన్యానికి అంతఃకరణ తాదాత్మ్యం వల్ల సత్వరజస్తమో గుణ సాంతో బంధం ఏర్పడి నేను సుఖపడుతున్నా దుఃఖపడుతున్నా రకరకాల భావాలు ఈ గుణములతో సంగము వల్ల ఎందుకంటే తర్వాత వాడేవన్నీ పదాలు కనుక నేను ఇంత పిర్వణిస్తున్నాను ఈ గుణముల సాంగత్యం వల్ల అది అలవాటైపోవడం వల్ల ఈ కర్మ తీరి స్థూలదేహం పోయినప్పటికీ కూడా సూక్ష్మదేహం అలాగే ఉండిపోతుంది ఎందుకంటే అంతఃకరణం సూక్ష్మదేహానికి సంబంధించి స్థూలదేహానికి సంబంధించింది కాదు కనుక ఈ సూక్ష్మదేహం ఏమవుతుందంటే మళ్ళీ ఈ వాసనలకు తగ్గ మరొక స్థూలదేహాన్ని పొందుతుంది మళ్ళీ స్థూలదేహం పొందేక అక్కడ మళ్ళీ దానితో తాదత్వ్యం చెంది మళ్ళీ మరొకొన్ను కర్మలు పోగు చేసుకుని ఆ స్థూలదేహం కూడా ప్రకృతి వశాత్తు ఎప్పుడుకో పోవాల్సిందే పోయిన తర్వాత మరో దేహంలో దూరుతుంటుంది కానీ దూరుతున్నదేది సూక్ష్మదేహం తెలిసింది కదా సూక్ష్మదేహం తనంత తాను తోరగలదా తనంత తాను చేయగలదా చైతన్యం అందిపుచ్చుకు చేస్తుంది కానీ ఈ సూ సూక్ష్మదేహం ఆ చైతన్యంతో కలిసిపోయి తిరుగుతుంది దీని జీవుడు అంటున్నాం ఒక్కసారి సూక్ష్మదేహంలో ఉన్న బుద్ధి గురువుపదేశం వల్ల శాస్త్రోపదేశం వల్ల ఇంత చైతన్యాన్ని నేను పొందుతున్నానంటే దేనివల్ల ముందుకు చూసి దేహం వల్ల ప్రపంచం వల్ల అనకుండా వెనక్కి చూసి ఈశ్వరుడు వల్ల తిరిగిపోతే ఇంకా ప్రపంచం వెనకబడిపోయిందండి ఆ పరమాత్మ తిరిగాక ఈ బుద్ధిగత చైతన్యం ఈశ్వర చైతన్యంతో కొత్తగా ముడిపడి లేదు ఉన్న ముడిని తెలుసుకుంటుంది ఈ మొత్తం రహస్యమే మృత్యురూపమైన ప్రకృతి బంధం వద్దయ్యా అమృత రూపమైన బంధం నుంచి నన్ను దూరం చేయకయ్యా అని మంత్రం మనం చదువుతూ ఉంటాం చాలా జాగ్రత్తగా మంత్రంలో మాట వింటూ ఉంటే అమృతముతో బంధము తెంచకు అన్నాడు అంతేగాని అమృతముతో బంధము కలిగించు అనలేదు ఇక్కడ అంటే అర్థం ఉంది అని అర్థం అమృతంతో నీకు బంధం ఉంది అది తెగకూడదు కానీ మృత్యువుతో బంధం వల్ల అమృత బంధం తెరుచుకోలేకపోతున్నాం కనుక ముందు మృత్యోర్ముక్షియ్య మా అమృతాత్ అన్నాడు ఇక్కడ ఎంత గొప్ప మాట అండి అదే మృత్యుంజయం అంటే మృత్యుంజయం మంత్రం చేస్తే ఎక్కువ కాలం బతుకుతారండి ఎక్కువ కాలమే కానీ ఎల్లకాలం కాదు అది తెలుసుకో ఇక్కడ ఎల్లకాలం ఉండేవాడు నువ్వు ఎల్లకాలం ఈ దేహం పట్టుకు వేలాడానికి వేలాడాలనుకోకు అందుకు ఒక గొప్ప మాట చెప్తుంది వేదాంత శాస్త్రం నీకు ఎందుకు ఎక్కువ కాలం ఉండాలనిపిస్తుంది భగవంతుడు అవకాశం ఇచ్చి నీకు ఆరోగ్యం ఇస్తాను ఎన్నాళ్ళు ఉంటావంటే అడగడానికి మొహమాట పడతాం కానీ మొహమాట లేకుండా అడగాలంటే ఎప్పుడు ఉండిపోవాలని ప్రతివాడు అడుగుతాడు అవునా లేదండి ఇక్కడ ఎందుకు ఎప్పుడు ఉండిపోవాలనిపిస్తుంది చెప్పండి మనకి ఇంకోటి రెండవది అనిపిస్తుంది ఎప్పుడు ఆనందంగా ఉండాలనిపిస్తుంది అవునా లేదా ఎప్పుడు ఆనందమైనా బోర్ కొడుతుంది కాసేపు ఏడుద్దామని ఎవడో అనుకోవచ్చు అవునా లేదా ఏడిస్తే ఆనందం అనుకోవచ్చు అది కూడా ఆనందం కోసమే కదా కనుక రెండవ లక్షణం ఏంటండి ఎప్పుడు ఆనందంగా ఉండాలి మూడవది మీరు గమనిస్తారో లేదో మన గురించి అందరూ అనుకోవాలి ఎక్కువ కీర్తించాలని కూడా అనుకుంటాం చెడ్డగా ఒక్కడనుకోకూడదు మంచిగా అనుకోవాలి ఉన్నామా లేదా పక్కన పెట్టండి అందరూ మంచిగా అనుకోవాలని అనుకుంటామా లేదా చెప్పండి ఇక్కడ ఈ మూడు లక్షణాలు చూడండి మొదటిది ఎప్పుడూ ఉండడం ఎప్పుడు ఉండే సత్ ఎప్పుడు ఆనందంగా ఉండడం ప్రియం మన గురించి అందరూ అనుకోవాలి వ్యాపకం ఇంకోట్లేదు ఈ మూడు నాకు రావాలని ప్రతివాడు అనుకుంటాడు నాకు అంటే ఈ దేహంతో వ్యవహరింపబడుతున్న నాకు అని అర్థం కానీ మీరు దేనికివి రావాలనుకున్నారో దానికి సహజంగా లేవు లక్షణాలు ఇక్కడ చిక్కంత అక్కడొచ్చింది ఎందుకంటే ఎప్పుడు ఉండని దేహం పట్టుకుని ఎప్పుడు ఉండాలనుకోవడం ఒక దోషం సహజంగా ఆనందం లక్షణం లేని దానికి ఆనందం ఉండాలనుకోడు రెండవ దోషం మూడవది ఏమిటి దీనికి వ్యాపకత్వం లేదు అందుకు పది మంది అనుకుంటూ ఉంటే అదే సంతోషం ఇక్కడ దీనికి వ్యాపకత్వం లేదు కనుక వేటికి ఈ మూడు లేవో వాటికి ఈ మూడు ఉండాలనుకోవడం వల్ల నీకు బాధ కలుగుతుంది దీనికి ఒక చెప్తాను విను ఏ ఈ మూడు దేనికి సహజంగా ఉన్నాయో అది నువ్వని తెలుసుకుంటే నువ్వెప్పుడు ఉన్నట్టే ఎప్పుడూ ఆనందంగా రెప్పి వ్యాపకంగా ఉంటావు కదా ఆ మూడు దేనికి ఉన్నాయి పరమాత్మకి వాడిచ్చిన కాంతితో నువ్వు వెలిగిపోతున్నావు వాడు ఇచ్చిన చైతన్యంతో ఉన్నావు వాడే చెప్తున్నాడు నిన్ను దీన్ను కూడా వెలిగించేది నేనే నేనే నేనే అని చెప్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాడు ఇదా అని తెలిసిన తర్వాత ఇది వదిలి అక్కడికి వెళ్ళిపో వాడి వెలుగుతో నేను ఉన్నాను కానీ వీటికి నేను ముడిపడి లేను ఇక్కడ ప్రసరించడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి అని వీడి బుద్ధి అది గ్రహించిన తర్వాత ఈ సుఖదుఖాలు కానీ ఈ శరీర ధర్మాలు కానీ వీటన్నిటికీ అది ఇంకా అంటుకోదు ఇది ఈ చెప్పిన దాన్ని భగవానుడు ఎలా చెప్తున్నాడో చూద్దాం ఇక్కడ కానీ జీవశబ్దం ఎలా వాడాలో తెలుస్తున్నది కదా ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావీ వికారాశ్చ గు విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకరణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖదు భోక్తృత్వే హేతురుచ్యతే అయ్యా అసలు ఇంత జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అన్నాడు ఆయన మొత్తం విన్నాక అంటే ఎందుకు అవసరం ఉందో చెప్తున్నాడు మొత్తం వేదమాత అంత పుట్టింది జ్ఞానం ఇవ్వడానికేట అయితే ఈ జ్ఞానం అందరూ పొందలేరు గనకనే మొట్టమొదటి చిత్తశుద్ధి కలిగించడం కోసం కర్మలని ఉపాసనలని చెప్పిందిట ఎందుకు చెప్పింది అవన్నీ నువ్వు చిత్తశుద్ధి పొందాలి రుణత్ర విమోచనం జరగాలి అప్పుడు నువ్వు జ్ఞానం పొందిన అర్హుడివి గనక మొదటి కర్మకాండంతో చెప్పిందిట దాని అసలు ఉద్దేశం వేదమాత ఉద్దేశం నిన్ను పరమాత్మని చేసేయాలని కాదు పరమాత్మవై ఉన్న నువ్వు దానిగాని మిగిలిపోవాలని అందుకు వేదమాత అందించింది అందుకే విద్య మనల్ని తనిపజేస్తుంది కానీ అవిద్య కాదు కదా ఉన్నదే అవిద్యలో అందుకే జ్ఞానం చాలా అవసరం గనుకనే జ్ఞేయం జ్ఞేయం అంటున్నాడు భగవానుడు అంటే తెలుసుకోవాల్సింది ఇది మాత్రమే అజ్ఞానం యథతో న్యథ మిగిలినవన్న అన్నాడు అందుకే భగవత్పాల్ వారు వివరణ ఇవ్వబోతూ ఒక మాట అంటారు జ్ఞానం ఉన్నటువంటి వాడు ఆనందం అనుభవిస్తాడు ఏ లోకంలో కూడా మీరు గమనించండి మోక్షం దాకా ఎందుకు అసలు ఇక్కడే అంత హాయిగా ఉండొచ్చో తెలుసా కాసింత జ్ఞానం ఉన్నప్పటికీ కనీసం ఇవాళ ఏకాగ్రంగా భగవద్గీత విన్నా కనీసం రెండు రోజులు ఏడవకుండా ఉండగలమండి దాని ఇంపాక్ట్ అంటు అంత తప్పకుండా ఇక్కడ కనీసం రెండు రోజులు తలనొప్పి వస్తే మాత్రం వేస్తే కొన్ని రెండు ఆరు గంటలు ఉంటాయేమో కానీ ఇది మాత్రం కనీసం రెండు రోజులు ఉంటుందని మాత్రం గ్యారంటీ చెప్పచ్చు కాస్త ఏకాగ్రంగా వింటే మాత్రం అంటే డోసు ఎలా పుచ్చుకోవాలి అలా పుచ్చుకుంటేనే పరిచేస్తుందని చెప్పినట్టుగా దీనికి మహాభారతంలో శాంతి పర్వంలో గొప్ప శ్లోకం ఉంది దాని భగవత్వాద వారు ఉటంకిస్తారు భారతంలో సర్పాన్ కుశాగ్రాన్ని తథోదపానం జ్ఞావా మనుష్యా పరివర్జయంతి అజ్ఞానతస్త్ర పతంతి కెచిత్ జ్ఞాని ఫలం పశ్య యథా విశిష్టం జ్ఞానం యొక్క ఫలం ఎంత గొప్పదో తెలుసా ఒక తావులో వెళుతున్నప్పుడు ఆ తావుల పాములున్నాయా పదునైనటువంటి గడ్డి ఉందా లేదా అక్కడక్కడ నీటి గుంటలు ఉన్నాయా అనేది తెలిస్తే వాటి బారిన పడకుండా వాటిలో పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళగలవు కనుక మార్గంలో ఉన్నటువంటి కంటకాదులు గుంటలు మొదలైన జ్ఞానం ఉండడం వల్ల వాటిలో పడకుండా వెళ్ళగలుగుతున్నావు కదా అలాగే జ్ఞానం అనేది ఒకటి ఉంటే మిథ్యారూపమైన సంసారంలో పడిపోకుండా సత్యాన్ని తెలుసుకోగలవు అది శాంతి పర్వంలో చెప్పినటువంటి భీష్ముడు చెప్పిన మాట దాన్ని చెప్తూ దాన్ని వ్యాఖ్య చేస్తంటారు తథాచ దేహాదిష ఆత్మబుద్ధి దేహాదులు ఎందు ఆత్మబుద్ధి అంటే నేననే భావం నాదనే భావం ప్రబలిపోతే ప్రబలిపోతే అది అవిద్య అంటారు అలాంటి అవిద్వాన్ రాగద్వేషాది ప్రయుక్త ధర్మాధర్మానుష్ఠానకృత్ జాయతే మ్రియతేచవగమ్య దేహాదులతో తాదాప్యం చెందడం చేత వాడు ఈ దేహాన్ని చక్కగా ఉంచడం కోసం రకరకాల పనులు చేస్తాడు మంచి చేస్తాడు చెడు చేస్తాడు ఈ రెండింటి కారణంగా జాయతే మ్రియతే చస్తూ ఉంటాడు పుడుతూ ఉంటాడు అలా కాకుండా తన యొక్క స్వరూపాన్నే దేహాది వ్యతిరిక్తత్మ దర్శన దేహాల్లో ఉంటున్నా దేహములకు విలక్షణుడు ఎందుకంటే తాడు చేతికి కట్టబడింది పది రోజులు ఉన్నది తాడే నా శరీరం శరీరం నుంచి బయటకు రాదు ఇది నా శరీరంలో భాగం అనుకోకూడదు ఎవడో చెప్తాడు అరే నీ శరీరం కాదురా బాబు ఎప్పుడు తగులుకుందో తెలీదు ఇలా ముడి విప్పు జాగ్రత్తగా విప్పేసుకోవాలి అప్పుడు అమ్మాయే వదిలిపోయింది అనుకున్నావు పది రోజులు ఉండగానే తాడు శరీరంలో పార్ట్ అనుకున్నావు జన్మం నుంచి దేహాలు అలవాటై దేహం నేను అనుకోవడం కూడా అలా అలవాటైపోయింది కనుక దాన్ని విప్పుకునే పద్ధతి ఇక్కడ చెప్తున్నాడు కనుక తనని తాను ఎవడు దేహాది దర్శన తాడు ఎప్పుడు విప్పుకుంటావు నువ్వు కంటే నువ్వు వేరు అనుకున్నప్పుడు కూడా తాడు విప్పుకుంటావు అందుకని నా కాలు విప్పేసుకుందాం చెయ్యి విప్పుకుందాం అని కూడా అనుకోడు తాడు విప్పుకుందాం అనుకుంటాడు అందుకు తాడు వేరు కనుక అదేవిధంగా దేహాదులు నాకు వేరు అనేటటువంటి ఎరుక కలిగినటువంటి వాడు వాడికి ఎన్ని బెనిఫిట్స్ చూడండి రాగద్వేషాది ప్రహాణాపేక్ష ధర్మాధర్మ ప్రవృత్యుపశమనాత్ ప్రముచ్చే వాడికింక రాగము ద్వేషము రెండు ఉండు అంతే కదండి దేహాదులు తేర్పడిన రాగద్వేషాలు పోతాయి వాడికి ఆ రెండు పోయాయంటే వాటి కోసం పడి తాపత్రయాలైన రకరకాల మంచి పనులు చెడ్డ పనులు కూడా వదులుతాయి అవి ఎప్పుడైతే వదిలేయో ఇక ఇతన కేనచిత్ ప్రత్యాఖ్యాతం శక్యం న్యాయత దీనివల్ల వాడికి జరిగే ఆనందాన్ని ఎవడు కాదండగలడు కానీ న్యాయంగా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది కదా అందుకే ఈ జ్ఞానం చాలా ప్రధానం అందుకు పరమాత్మ ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అన్నారు ఇటువంటి ఉపోద్ఘాతం విని జ్ఞానం వింటే ఇంకా బాగుంటుంది ఇక్కడ ప్రకృతి పురుషులు ఇద్దరూ కూడా అనాథులే ఇద్దరూ అనాథులది అంటే ప్రకృతి ఏదైతే మనం చెప్పుకున్నామో అపరా ప్రకృతి అని చెప్పబడుతూ క్షేత్రం అని అదే ఎప్పటి ఉంది అది ఉంటూనే ఉంటుంది అంతేగాని అవన్నీ డిజబ్ర్ అయిపోలే అవి ఉన్నాయి ప్రకృతి ఎప్పుడు ఉన్నది అది జడముగా ఉన్నది ప్రకృతి కానీ చైతన్యంగా వర్తించడానికి కారణం లోపల చైతన్యమైనటువంటి క్షేత్రజ్ఞుడు ఆయన ఎప్పుడు ఉన్నాడు అది జీవుడుగా నువ్వు మాట్లాడితే పురుషుడు వాడు ఎప్పుడు ఉన్నాడు పురుషుడు అన్న జీవుడు ఎప్పుడు ఉన్నాడు కనుకనే ఉపన్యాసం వాడు దేహంతోనే పోతాడంటే ఉపన్యాసం ఎక్కర్లేదు ఉపన్యాసం ఎందుకు దేహంతో సుఖపడ్డం ఎలాగో చెప్తూ ఉండాలి ఇప్పుడు నేర్చుకుంటున్న విద్యలన్నీ అవేగా దేహంతో సుఖపడ్డం ఎలాగా కష్టపడకుండా ఎలా కాపాడుకోవాలి మనం ఆవిష్కరించుకున్న సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా దీనికోసమే కదా చెప్తున్నాయి ఇవన్నీ దేహాత్మ భావం మీద ఆధారపడ్డ విద్యలు కనుక వీటన్నిటికీ అవిద్యలు అని ఒకటే పేరు తెలుసుకోండి వీటన్నిటి అవిద్యలు అనే పేరు అవి మనం అలగు నేర్చుకుంటున్నాం దాని భగవద్గీత ఎందుకు విష్ణు పురాణం ఎందుకు శివపురాణం ఎందుకు రామకథ ఎందుకు తెలుసుకోండి ఇక్కడ అవి అలగు నేర్చుకుంటున్నాం కానీ నేర్చుకోవలసినది ఇదే అందుకు భగవాన్ ఇక్కడ రెండూ అనాథులే అంటే పురుషుడు కూడా అనాథే ఎప్పటి నుంచి ఉన్నాడు దీంతో పోతాడంటే వాడి చెప్పనక్కర్లేదు మళ్ళీ పుడతాడు అందుకే చెప్పాల్సి వస్తుంది ఆ పుట్టినప్పుడు మళ్ళీ చెత్తభ్ర జన్మలు రాకుండా ఉండడం కోసం పుణ్యం నేర్పాలి అసలు జన్మే రాకుండా ఉండడం కోసం మోక్షన్ని నేర్పాలి ఈ రెండే నేర్పాలి ఇక్కడ అందుకే పుణ్యము తర్వాత జ్ఞానము ఈ రెండు చెప్పడం కోసమే శాస్త్రం పుట్టింది ఈ వేదం అందుకు పుట్టిందండి మొదటిదానికి ధర్మం అని పేరు రెండవ దానికి జ్ఞానం అని పేరు ఈ రెండు చెప్పడం కోసమే వేదం అనే మహాశాస్త్రాన్ని పరమేశ్వరుడు తన నుంచి వ్యక్తం చేశాడు అని హిందూ ప్రతివాడు నమ్ముతాడుగా వేదం ఈశ్వరుడు ఉపదేశం కనుక రెండే మనకి ఇక్కడ ఇది కనీసం మరీ అట్టడుగును పడేయకుండా ఈ లోకం ఆ చక్కగా తిప్పేసి మళ్ళీ ఇక్కడ పడేస్తుంది పుణ్యం జ్ఞానమా మళ్ళీ ఈ తిరగవలసిన అవసరం లేకుండా పరమాత్మతో కలుపుతుంది ఇప్పుడు చెప్పండి ఏది బాగుంది కదా బాగుంది కనీసం బాగుంది అనిపించింది కదా చాలు ఇంకా బాగుపడిపోతాయి ఇక్కడ నుంచి ఇక్కడ అందుకు భగవానుడు జీవుడు అనాది గనుకే బోధ ప్రకృతి అనాది బోధ అనాదియే వీడు తాదాత్యం చెందాడనుకోండి ప్రకృతితో ఈ తాదాత్యం సూక్ష్మ శరీరానికి పట్టే ఉంటుంది ఈ దేహం పోతే మళ్ళీ వస్తూ ఉంటాడు కానీ ఇది అనాది ఇది అనాదే అయితే ప్రకృతితో తాదాత్యం అనాది అయినప్పటికీ కూడా జ్ఞానముతో దాన్ని అంతము చేసుకోవచ్చు అందుకే దీన్ని చాలా జాగ్రత్త చెప్పాడు అనాది అన్నాడు కానీ అనంతం అనలేదు ఇక్కడ అనాది అయిన మాయ ప్రకృతి ప్రకృతిని నువ్వు అంతం చేసుకో నువ్వు అంతం చేసుకోవచ్చు తప్పకుండా జీవుడా ప్రకృతితో కలిసేడా పుడుతూనే ఉంటాడు పాప పుట్టుకో మంచి పుట్టుకో ప్రకృతులు విడిపోయాడా మరి పుట్టుకోలేని పరమాత్మ అయిపోతాడు అప్పుడు ఆద్యంత రగిది రేపుతాడు వాడు ఇక్కడ అంతవరకు వీడు అనాదే తిరుగుతూనే ఉంటాడు గనక పురుష శబ్దం వాడాడు రకరకాల ఉపాధుల్లో తిరుగుతూ ఉంటాడు గనక పురుషుడు ప్రకృతితో కలిసి తిరుగుతాడు ఈ రెండూ కూడా అనాది ముందు అత్తెరుచుకో అయితే ఇందులో ప్రకృతి వల్ల కలిగినవి ఏమిటి పురుషుడి వల్ల కలిగినవి ఏంటో చెప్తున్నాను విను అన్నాడు పురుషుడు వల్ల పురుషుడు వల్ల అంటున్నాడు ముందు జీవుడు అనే భావంతో చూద్దాం మన బ్రహ్మం అనే భావనలకు తర్వాత తీసుకెళ్దాం ఇంతవరకు క్షేత్రజ్ఞ శబ్దాన్ని బ్రహ్మభావనతోనే భగవాణ్ణి చెప్పాడు ఇప్పుడు పురుషుడు ఈ పురుషుణ్ణి ఏమంటారు అంటే పురుష జీవహ క్షేత్రజ్ఞ భోక్త అన్నారు భగత్వాలు వారు మనకు అర్థం కావడానికి ఈ పురుషుడికే శాస్త్రంలో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి పురుషుడని జీవుడని క్షేత్రజ్ఞుడని భోక్త అని పురుషుణ్ణి జీవుడని ఎందుకంటారండి కొద్ది రోజుల క్రితం చెప్పాను జీవశబ్దానికి అర్థమేమిటో జీవుడు ఎవడు ఉండడం వల్ల జీవనము అయిన జీవమైన ప్రాణము దేహము ధరింపబడుతున్నాయో వాడు జీవుడు అన్నాడు అంటే ప్రాణము దేహము ఎవడు ఉనికి వల్ల ధరింపబడుతున్నాయో ఉంటున్నాయో వాడిని జీవుడు అనాలి ఇది తెలిసింది కానీ శరీరాదులు ఉండడానికి ప్రాణం తిరగడానికి కారణమైన ఒక చైతన్యం చెప్పారు జీవుడు అని వ్యవహరిస్తున్నావు శరీరంత కలిపి చూస్తే జీవుడు అది మాట అర్థం చేసుకున్న చాలు జీవుడు ఆ మాటకు వస్తే జీవుడు ఈశ్వరుడు అవుతాడా ఇందా క్షేత్రజ్ఞ ఆయనకి వాడారు ఇక్కడ ఈయనకి వాడారు కనుక గట్టిగా ఆలోచిస్తే ఈయన ఆయన అయ్యేటట్టున్నది ఆ పదాలు అవే పెట్టాడు పోనీ ఇక్కడేదో అనుకుంటే ఆ విష్ణు శాస్త్రంలోకి వెళ్ళండి జీవో వినయత సాక్షి అక్కడ జీవశబ్దం వాడాడు అక్కడ క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞోక్షరయే అంటాడు క్షేత్రక్షేత్రజ్ఞామే వచ ఈ శబ్దములు వింటున్నా క్షత్ర క్షేత్రజ్ఞ రూపిణి లలిత శాస్త్రనామాల్లో కానీ ఏదో జీవశబ్దం భగవంతుడి వాడాడు ఇక్కడ మనకి ఇక్కడ వాడుతున్నాం పురుషుడికి కానీ ప్రస్తుతం మనల్ని మనం దేహంతో కలిపి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తర్వాత దేహం నుంచి విడిపోయే ప్రయత్నం చేద్దాం ముందు ముడి ఎక్కడుందో తెలుసుకుంటే విప్పే తెలివి ఆ తెలివి లేకుండా ఏదో విప్పుదామని పరిశీలిస్తే ముడి మీద ముడిపడుతుంది జాగ్రత్త పేట ముడి అయిపోతుంది విప్పుకోలేము అందుకే జాగ్రత్తగా వినవలసినటువంటిది అందుకే క్షురస్యధార అన్నారు బ్రహ్మవిద్యని కత్తివాదల మీద నడకండి అంత ఎటెన్షన్ కావాలి ఎవరికి చెప్పేవాడికి వినేవాడికి కూడా గుర్తుందా సూది దారం చెప్పాం దారం ఎక్కించేటప్పుడు అది జాగ్రత్తగా చెయ్యి ఉండాలి సూది పట్టుకున్న చెయ్యి జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఎక్కుతుంది కానీ ఇది కదిలనా అది ఎక్కదు కానీ చెప్పేవాడు వినేవాడు సావధారుడై ఉండాలన్నాం చెప్పిన ఉదాహరణ బోరు కొడుతూ ఉదాహరణ మార్చుదాం ఒక నూనె తీసుకొచ్చి ఒక బాటిల్లో పెద్ద పాత్రలు పోస్తున్నాం ఇది కదిలినా అది కదిలినా నూనె కానీ జ్ఞానం నేలపాలు కాకుండా జాగ్రత్తగా పొందే ప్రయత్నించేద్దాం చెప్పేవాడు సాధానం ఒక్కడి సమస్య కనుక వాడి సమస్య వాడు పడతాడు వినేవాళ్ళు ఎవరి సమస్య వాడు పడండి జాగ్రత్తగా వినే ప్రయత్నించేద్దాం ఏకాగ్రంగా పట్టుకోవాల్సిన అంశం కనుక ఇది చెప్తున్నాం కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే దీని పైవాక్యం కూడా కలుపుకోవాలి ఇక్కడ వికారాశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే ఈ రెండు కలుపుకుని చూశాలి చూడాలండి ఇక్కడ వికారములు గుణములు కూడా ప్రకృతి సంభవములని తెలుసుకో వికారములు గుణములు అనగానే ముందు మాట మర్చిపోకూడదు వికారములు నిన్నే చెప్పాడు ఇచ్చా ద్వేషం సుఖం దుఃఖం గుర్తున్నది కదా వరుసగా చేతన ధృతి ఇవన్నీ వికారములు మొత్తం ఏడు వికారాలు ఏడు వికారములు గుణాంశ్చైవ గుణములు అంటే సత్వర జస్థమో గుణములు ఇవి ప్రకృతి సంభవములు ఇవి ప్రకృతి కలిగాయి కార్యకరణ కర్తృత్వే హేతు కార్యమునకు కరణమునకు కార్యం అంటే దేహం కరణం అంటే ఇంద్రియాలు అన్నాడు ఇక్కడ కార్యము కరణము వీటికి కూడా హేతుకు ప్రకృతి రుచితే వీటికి హేతు కూడా ప్రకృతే ఈ దేహం తయారైంది ప్రకృతి వల్లే అంటే దాని ఇష్టానుసారం తయారు చేసుకోలేదు అది వేరే విషయం మొత్తానికి ఇందులో మెటీరియల్ అంతా కూడాను ప్రకృతి పదార్థములే అంటే అపరాప్రకృతి అది పరాప్రకృతి పురుషుడు అవుతాడు కానీ క్షేత్రజ్ఞుడి దగ్గర పరాప్రకృతి శబ్దం వాడలేదు అంటే వీడు ప్రకృతితో తారాత్యం చెందాడు గనక వీడు ప్రకృతి స్థానాలు పెట్టాడు పరమాత్మ పరాప్రకృతి అని వాడు పురుష సుఖదు భోక్తృత్వే హేతురుచ్యతే సుఖదుఖాలకి హేతువు పురుషుడు అంటే జీవుడు సుఖదుఖాలకి హేతువు అని స్పష్టంగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ జీవుడు అంటే ముందే చెప్పుకున్నాం కదా మనస్సుతో అంతఃకరణంతో తాదాప్త్యం చెందిపోయినవాడు ఇక్కడ దాకా వచ్చినప్పటికీ కార్యకరణములు వికారములు గుణములు చెప్పాడు ప్రకృతి నుంచి కలిగినవి కానీ సుఖ దుఃఖంలో మాత్రం అనుభవిస్తున్నవాడు జీవుడు అంటే సుఖదుఖములు అనుభవిస్తున్నాను అనుకునేవాడు జీవుడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి అనుకునేవాడు అంటే దీనితో కలిసిపోయాడు గనక అంతఃకరణంతో సాధర్మ్యం మొత్తం వృత్తి వృత్తా వృత్తి ఆకారం అంటారు దీన్ని దా అంతఃకరణ వృత్తులన్నీ తానే అనుకునే చైతన్యం అయిపోయాడు మొత్తం ఈ చైతన్యాన్ని దాన్ని విడదీయలేం అందుకే సుఖదుఖాలు అనుభవిస్తున్నాడెవడు జీవుడు కనుక సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు గనక జీవుడికి ఇప్పుడు పరిష్కారం చెప్పాలి అయితే శ్లోకంలో మొదటి శబ్దం చూడండి కార్యకరణకర్తృత్వే కార్యకారణకర్తృత్వే అని కూడా పాఠాంతరం ఉంది కార్యకారణ కర్తృత్వే కార్యకరణకర్తృత్వే రెండు పాఠాలు ఉన్నాయి శంకరుల కాలానికి రెండు పాఠాలున్నాయి అది శంకరులు కార్యకరణ కర్తృత్వే ముందు అర్థం రాసి పాఠాంతరంలో ఉన్న కారణం కూడా తీసుకోవచ్చు అన్నాడు ఇక్కడ అది ఎలాగుంటే అత్యకృతి పురుషయోహో కార్యకారణ కర్తృత్వైన సుఖదుఖ భోక్తృత్వేన సంసార కారణత్వం ఉక్తం ఎందుకు చెప్తున్నాడంటే సంసారం కలగడానికి కారణం ప్రకృతి పురుష యోగం అంటే లోపలున్న పురుషుడు అంటే శరీరాభిమాని ఇక్కడ శబ్దం ఇలా వాడదాం శరీరం నేననే తాదాత్యం చెందినవాడు శరీరాభిమాని ఇప్పుడు తెలిసిపోయింది కదా జీవుడు అనగా శరీరంతో చెందినవాడు దీని మీద పడిన చైతన్యం ఇదే అనుకుంటూ ఉన్నది కనుక ప్రస్తుతం అదే వ్యవహారంలో మాట్లాడుకుండాలి స్పష్టత కోసం వీడు సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు ప్రకృతి ఏం చేస్తుంది కార్యకరణలు తయారు చేస్తుంది ఈ కార్యకరణాలను బేస్ చేసుకుని సుఖదుఖాలు అనుభవిస్తున్నా అని అనుకుంటూ ఉన్నటువంటి వాడెవడో వాడు జీవుడిని తెలిసింది ఈ రెండింటి యొక్క కలయిక వల్ల సంసార కారణం కలుగుతుంది సంసారం అంటే చావు పుట్టుకలు ప్రపంచ వ్యవహారాలు రెండిటికీ సంసారం అని పేరు ప్రపంచ వ్యవహారాలు చావు పుట్టుకలు కలగడానికి కారణం ఏమిటి ప్రకృతి పురుషుల యొక్క యోగం ప్రకృతి అనగా కార్యకరణ కర్తృత్వేనా ఇక పురుషుడు అనగా సుఖదుఖ భోక్తృత్వేన ఈ రెండిటి చేత సంసార కారణత్వం ఉక్తం తత్యుక్తం అన్నాడు ఇక్కడ ఇది యుక్తమైనదే ఉచిత సముచితమైనది రెండింటి కలయికి వల్ల ఇప్పుడు తెలుసుకోవాల్సింది కిమ్ పునః అయం సంసార నామ సంసారం అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఇంతవరకు సంసారం అంటే ఏదో చెప్పుకున్నాం సంసారం అంటే అర్థమేమిటి తెలియాలి కదండి చాలామంది సంసారం సంసారం అంటూ ఉంటారు సంసారం అంటే ఒక్కడే చెప్పండి పెళ్ళి అయిన తర్వాత ప్రారంభమైంది అనుకుంటారు ఎందుకంటే దాని అసలు దెబ్బ అప్పటి నుంచి తెలుస్తూ ఉంటుంది అని అంటారేమో కానీ సంసారం ఎప్పటి నుంచి అనాలి అంటే సుఖదు సంభోగం సంసార ఒకటే మాట చెప్పాడు సంసారం అనగా సుఖదుఖానుభవమే సంసారం అండి మరొకటి కాదు ఇంకేదో ఉందంటారా సుఖదుఖ అనుభవమే సంసారం గత జన్మల్లో ఏముండేది ఆలోచిస్తున్నారండి ఇదే ఉండేది అప్పుడు దానికి గత జన్మల్లో ఇదే ఉండేది ఇప్పుడు ఇదే ఉంది తర్వాత జన్మిస్తే ఇవే ఉంటాయి కదా సంసారం అంటే ఇదే ఇదే రిపీట్ సమ్యక్ సరతీతి సంసార ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఎన్ని జన్మలెత్తినా సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖమైన వాటి మీద రాగం దుఃఖం అనుకున్న దాని మీద ద్వేషం ఇంకా అక్కడి నుంచి ద్వంద్వములు కనుక అద్భుతమైన నిర్వచనం అండి సుఖదు సంభోగం సంసార సుఖదు సంభోగం సంసారం దీనికి కారణం ఏమిటి ప్రకృతి పురుషుడు యొక్క యోగం ఇందులో ప్రకృతి అపరాధం అంటావా నీ కర్మ కొద్దీ వచ్చింది కనుక దానికి గోళం లేదు సంసారం గనక సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను అనుకుని నీ గురించి ఆలోచించు పురుషుడు అది చెప్తున్నాడు ఇక్కడ అయితే నీకొక్క సమస్య వచ్చింది ఏంటంటే ప్రకృతి జడమైన పాపం పిచ్చి ప్రకృతి అదేం చేస్తుందండి దానితో నువ్వు ఏకమైపోయి చైతన్యం పెట్టుకోవడం వల్ల ఏర్పడింది అందుకే పురుషస్త్వ సుఖ పురుషస్థ సుఖదు సంభోక్తృత్వం సంసారత్వం ఇది కనుక సంసారి అని పురుషుడిని ఎప్పుడంటారంటే సుఖదుఖానుభవం పొందుతూ ఉన్నప్పుడు వాడిని సంసారి అన్నారు ఇక్కడ కనుక సుఖదుఖానుభవాలు ఎవరి వల్ల కలుగుతున్నాయి ఇప్పుడు చెప్పిన శ్లోకం బట్టి పురుష సుఖదుఖానా భోక్తృత్వే హేతురుచ్యతే పురుషుడే సుఖదుఖములకు హేతువు అన్నారు ఇక్కడ జీవుడే వాడి వ్యవహారమే వాడి వల్ల జరుగుతున్నది సుఖదుఖములకు కారణం వాడే ఎవడి సుఖదుఖాలకు కారణం ఆ జీవుడే ఇంకొకడు కాడు ఇది కూడా తెలుసుకోవాల్సినది కనుక వాడేదానికి కారణమైనప్పుడు వాడేదానికి పరిష్కారం చేసుకోవాలి ఇక్కడ అంటే నా సుఖదుఖాలు నువ్వు పరిష్కరించి నువ్వు ఏం ఆ కలిగించుకున్నా నువ్వు ఎవడు చెట్టు ఎక్కడో వాడు దిగుతాడు నువ్వు చెట్టుక్కి ఇంకోటి దిగమంటా అండి ఇక్కడ నువ్వెక్కు నువ్వే దిగుతావు నువ్వు సుఖదు అనిపిస్తున్నావు నువ్వే అట్టు పరిష్కారం అది దేనితో జ్ఞానంతో దీనికి బయట వస్తువులు సహాయం అక్కర్లేదు అయితే కార్యకరణ కర్తృత్వే బదులు కార్యకారణకర్తృత్వే అనే శ్లోకం కూడా తీసుకోవచ్చు అన్నాడు అక్కడ కార్యకారణాలకు ఏం అర్థం చెప్తావంటే మూల ప్రకృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త ఇక తర్వాత చెప్తుంది పురుష ముందు చెప్తున్నది ప్రకృతి మూల ప్రకృతి అని ఉంటుంది మూల ప్రకృతి అంటే అవిద్య ఇదే త్రిగుణాత్మకమైన మాయ అది మూల ప్రకృతి తర్వాత కలిగినవి దానివల్ల కలిగినవి ఏంటంటే మహత్ ఆద్యా అంటే మహత్తు అహంకారము పంచభూతములు ఎన్నయ్యే ఏడు అది వదిలియండి మూల ప్రకృతి వదిలింది వీటిని ఏమంటారు అంటే వికృత యహ అంటారు వికృతులు ప్రకృతి నుంచి కలిగిన వికృతులు కదా కానీ మూల ప్రకృతి ఒకటే త్రిగుణాత్మకమైన మాయ దాని పేరు మూల ప్రకృతి అది అవికృతి ఎప్పుడొకేలా ఉంటుంది దాని నుంచి కలిగినవి అంటే ముందు మట్టి తీసుకున్నాక దాని నుంచి కొండలు చేసినట్టు ఆ మూల ప్రకృతి నుంచి వచ్చిన వికృతులు ఏడు మహదాద్యాహ ప్రకృతి వికృతయ్య సప్త ఇది సాంఖ్యమైన ఆ మాటకు ప్రకృతి పురుషాన్ని రెండు శబ్దములు సాంఖ్యంలోనివి ఆ సాంఖ్యం వేదం నుంచే వచ్చింది ఇక్కడ ఇప్పుడు కార్య కారణకర్తృత్వే అన్నప్పుడు కార్యమైనటువంటి దేహము కారణమైన మహదాది ప్రకృతులు ఏడు అని ఇక్కడ అది కూడా దీని సంబంధం ఎక్కడ కారణకర్తృత్వే అన్న శ్లోకంలో పెద్ద విశేషమైనటువంటి మార్పు లేదు ప్రకృతి పురుషుడు చూపిస్తున్నాడు పురుష ఇప్పుడు పరు పురుషుడికి సుఖదుఖములు దేనివల్ల కలుగుతున్నాయి ఇది తేల్చాలి కదా దేహ తాదాత్మ్యం వల్ల ఉన్న మాట స్పష్టంగా తెలుసుకోవాలి ఆ తాదాత్మ్యాన్ని ఇప్పుడు తీయాలి తీస్తే వాడు సుఖదుఖాలు పోయాయింకా వాడు అద్వైయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు కానీ సుఖదుఖములకి హేతువు జీవభావమే జీవభావమే సుఖదుఖాలకి హేతువు అందు పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతి గుణాన్ కారణం గుణసంగ సదసద్యోని జన్మసు ఇది ప్యూర్ సైన్స్ అండి మనిషి పుట్టుకలందుకు పుడుతున్నాడు ఇలాంటి పుట్టుకలు ఎన్ని రకాలు ఉంటాయి ఇన్ని పుట్టుకలు ఎందుకు పొందుతున్నాం ఇది మనకు అత్యంత అవసరమైన సైన్స్ నీ కథ చెప్పేది భగవద్గీత అంతే ఎక్కడో అయోధ్యలో ఒక రాజు ఉండినట ఆయనకు పుత్రుడు కలిగినట ద్వారకుల మొరకాయన ఉండినట అది నీకు పరోక్షం ఇది నీ గురించి చెప్తున్న కథ నీ గురించి చెప్తున్న కథ అందుకే మన గురించి చెప్తున్న కదండి ఎక్కడ గురించో కాదు ఇక్కడ దీని గురించి నువ్వు ప్రపంచం ఈ రెండింటినీ దేనివల్ల అనుభవిస్తున్నావు అది ఇక్కడ ఈ మూడు నువ్వు అంటే నీ దేహము ప్రపంచం కలిపి జగత్ దీనితో తారాత్మ్యం పొందినవాడు జీవుడు ఈ మూడింటికి చైతన్యమిచ్చేవాడు ఈశ్వరుడు ఈ మూడింటి సబ్జెక్ట్ని డీల్ చేసేదే ఆధ్యాత్మశాస్త్రం అది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ జాగ్రత్తగా గ్రహించవలసింది పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ పురుషుడు ప్రకృతిలో ఉండి ప్రకృతి స్థహ ఆ శబ్దం బల వేసే రండి ఇక్కడ ప్రకృతిలో ఉండి ఉండి ఉండి అదే అనుకున్నట్టు ఇక్కడ అంటే కుర్చీలో కూర్చుని కూర్చుని కూర్చుని ఆ కుర్చీని మనకి ఇన్సపరములు అనుకుంటే ఎలా అండి ఇక్కడ నీకు అది కుర్చీలో కూర్చుని మనకు తెలియాలి ఎప్పుడు లేస్తే దాని గురించి వెళ్ళిపోవచ్చు కానీ అలా తెలియక కూర్చుని కూర్చుని అదే నా శరీరం అనుకుంటే బాధ అలాగా తాదాత్మ్యం చెందిపోవడానికి స్థహ అనే శబ్దం వాడాలట ప్రకృతి స్థహ అనే మాటకు భగవత్పాల్ వారు అంటారు ప్రకృతి ఆత్మత్వేనగా తహ అన్నాడు ఆ ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయి ఆత్మత్వేన తాద్ ఆత్మ్యం తత్ ఆత్మీయ అది కూడా ఆత్మ్యం అనే మాట వేశాడు ఆత్మ్యం అంటే నేను నాది అనే ప్రబలమైన భావం పేరు ఆత్మీయం తత్వ ఆత్మ్యం తాదాత్మ్యం ఇప్పుడు దేనితో ఆత్మ్యం ప్రకృతితో కానీ ప్రకృతితో అలా అంటే ఆ తాదాత్మ్యం పొందిపోయేడవిడు పురుషుడు ప్రకృతి స్థహ పురుష మీరు ఎప్పుడైనా స్వస్థత అనే మాట విన్నారా పనికి మన పెడుతుంటారు కొందరు ఈ శబ్దంతో కానీ స్వస్థ అర్థం చేసుకోండి స్వస్థ అంటే తన ఎందు స్వస్థత అది తన ఎందు తానుంటే ఎప్పుడు శాంతంగా ఉంటాడు అది అసలు స్వస్థత అంటే తన స్వస్వరూపమైన బ్రహ్మమునందు తాను నిలబెడితే స్వస్థుడు కానీ ప్రకృతి స్థుడు అయిపోయేది వచ్చింది ఇబ్బంది దానివల్ల స్వస్థత పోయేవండి కానీ అసలు స్వస్థత ఎప్పుడు వస్తుంది స్వస్థితిలో స్వస్వరూపంలో మిగిలితేనే స్వస్థత ఆ స్వస్థత మనం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కానీ స్వస్థత పోయింది మనకి ప్రకృతి స్థులం అయిపోయి ఇప్పుడు స్వస్థ పోయి ప్రకృతి స్థ అయిపోయింది ఈ ప్రకృతి స్థుడి అయిపోయాక ప్రకృతిజాన్ గుణాన్ భుంతే ప్రకృతి జములయిన గుణములను భుజిస్తున్నావు భుజించడం అంటే అనుభవిస్తున్నావు ప్రకృతితో కలిసిపోవడం వల్ల ప్రకృతి గుణాలను అనుభవిస్తున్నావు ప్రకృతి గుణాలను ప్రకృతి గుణములే సత్పరచేస్తాం గుణాలు ఆ మూడు ఆయన ముందే చెప్పాడు దైవీ ఏషా గుణమీ మాయా మాయా ప్రకృతి విద్య కనుక ప్రధానంగా ప్రకృతిలో ఉన్న పెద్ద చికా కలిగించే మూడే ఈ మూడే బాగా అర్థం చేసుకోవాలండి నీకు అర్థం కాకపోతే దానికంటూ మరో అధ్యాయం చెప్తాను అన్నాడు జాగ్రత్త ఆ మూడితోనే వచ్చింది చిక్కు పంచభూతాల పాపం ఏమున్నాయండి వీడితో తెచ్చుకునేది అనుభవించడానికి అది ఎక్విప్మెంట్ వండిన పులుసు గరిడితో వేసుకున్నావు గరిటికి పాపం అది నిమిత్తం మాత్రం ఆ గరిట్లాంటి ఉపకరణాలు శరీరం ఇంద్రియాలన్నీ కూడా వండుకున్న పులుసు అది నీ నోట్లో పోయడానికి ఈ గరిట్లో పనికి తప్ప ఇది గ్రహించారు ఈ ఇంద్రియాలకి ఏముంది పాపం దీని గురించి పెద్ద గొడవేయలేదు ఎందుకంటే నువ్వు ఎలా ఉంచుదామన్నా ఎలా ఉండాలో అలాగే ఉంటే ఏం చేస్తావు ఇక్కడ నువ్వు వివేకావంత ఎప్పుడై బుద్ధికి సంబంధించిన విషయం కదా దానికి బోధిస్తున్నాడు ప్రకృతి జాన్ గుణాన్ ప్రకృతి జములయిన గుణములను పురుషుడు అనుభవిస్తున్నాడు ఎక్కడుండి ప్రకృతి స్థహ ప్రకృతి భుంతే ప్రకృతి గుణాన్ ఎక్కడ అస్పష్టతకు అవకాశం లేకుండా అలా పెట్టుకొస్తున్నాడు స్వామి ఆ గుణములను అనుభవించడం కారణం గుణసంగ అస్య దీనికి కారణం ఏమిటి ఆ పురుషునికి గుణములతో సంగము అంటే గుణములతో సంపర్కము చేత ప్రకృతి జన్మలైన గుణములను అనుభవిస్తున్నాడు ఆ అనుభవంలో ఏం జరుగుతుందంటే ఆ గుణసంగం బలపడి సదసద్యోని జన్మసు సజ్జన్మలు అసజ్జన్మలు పొందుతూ ఉన్నాడు కానీ అన్ని జన్మలకి హేతువేమిటి గుణములతో సంగము గుణములతో సంగమునికి హేతువేమిటి ప్రకృతి స్థహ సమస్య వెనక్కి వచ్చింది ఇప్పుడు జరిగపట్టుకున్నారు ప్రకృతిస్థుడు అవడం వల్లే గుణములతో సంఘం ఏర్పడి తద్వారా జన్మను మరణం అనేక జన్మలు పొందుతున్నాం ఇప్పుడు జన్మలు పోవాలంటే ఏం చేయాలంటే గుణములతో సంఘం విడిచిపెట్టాలి గుణములతో సంఘం విడిచిపెట్టాలంటే ప్రకృతి స్థూలం కాకుండా ఉండాలి ఇప్పుడు అది ప్రకృతి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి నిజంగా ప్రకృతిస్తున్నేనా ఆలోచించు ఆలోచిస్తే తెలిసిపోతుంది నేను ప్రకృతిస్థుడిని అని ఆ ఆ ఆలోచన కలిగిస్తున్నాడు ఎప్పుడైతే ప్రకృతిస్థుడు కావు గుణములతో సంఘం లేదు జన్మం లేవు ఇది గమనించుకోవాల్సింది కానీ ప్రకృతి స్థుడై ఉన్న వాడిని తీసుకొచ్చి స్వస్థుడిని చేసేసారనుకోండి ఇంకో వాడికి ఏ బాధ లేదు అది చేయబోతున్నాడు ఇక్కడ ఇక్కడ ప్రకృతి జాన్ అనే మాటకి ప్రకృతి తహా జాతాన్ సుఖ దుఃఖ మోహాకారాభివ్యక్త అని అన్నాడు ఇక్కడ గుణములు అంటే త్రిగుణాలని చెప్పుకున్న త్రిగుణాల వల్ల కలిగే సుఖ దుఃఖ మోహములు త్రిగుణాల వల్లే కలుగుతుంటాయండి సుఖములు దుఃఖములు భయాలు భ్రాంతులు ఇత్యాది వికారములన్నింటికి హేతు ఏంటి త్రిగుణాలే వీటితో తాతప్యం చెందిపోవడం చేత గుణాన్ భుంగ్తే త్రిగుణాత్మకమైన పదార్థాలను అనుభవిస్తున్నది గుణసంఘం వల్ల గుణములను అనుభవిస్తున్నది అంటే బయట అనుభవించే పదార్థాలు కూడా త్రిగుణముల వల్ల కలిగినవే వాటిని అనుభవిస్తున్నాం ఈ గుణ సాంగత్యం మాత్రమే అస్స అంటే ఈ జీవుడికి సదసద్యోని జన్మసు కారణం అన్నాడు అంటే నువ్వు ఏదాలోచిస్తావు అదే ఈ త్రిగుణాలతో కలిసిపోయి అదే ఆలోచిస్తావు గనక దానికి తగ్గట్టే జన్మలు నీకేం పర్వాలేదు ఒక అన్నాడు ఏమి ఇలాంటి భావన ఎప్పుడు పొందుతానని గట్టిగా అన్నావుగా ఏదో జన్మలు పొందుతావు అది పొందడానికి జన్మిస్తూనే ఉంటావు అక్కడ అంటే ఒక అందుకే ఈ మాట వేదమే చెప్తుంది యథాకామో భవతి తత్క్రతుర్భవతి వాటి కోరిక తగ్గట్టే ఆలోచన ఉంటుంది ఆలోచనకు తగ్గట్టే కర్మ ఉంటుంది కర్మకు తగ్గట్టే జన్మ ఉంటుంది పోన్నాడు అసలు నిజానికి జన్మ పరంపరలు రావడానికి కారణం మూడుట ఎంత బాగుందంటే అవిద్య కామ కర్మ ఈ మూడే కారణం అవిద్య అంటే ముందు నుంచే చెప్పుకుంటున్నాం తాను కాని దాన్ని తాను అనుకోవడం అదే ప్రకృతిస్థ ఇప్పుడు స్వస్థుడైనా ప్రకృతిస్థ అనుకోవడం అవిద్య గుణసంగము కామము దానివల్ల చేసేది కర్మ దానివల్ల వచ్చేది జన్మ అది ఇక్కడ దీనిలో ఉన్నటువంటి అవిద్య కామకర్మలు మూడింటినీ శ్లోకంలో చూపించానండి ఇక్కడ వేదాంతం అంతా ఎందులో చూపిస్తున్నాడు ఇక్కడ అయితే సజ్జన్మలు అసజన్మలు ఏమిటి అంటే నువ్వు ఎలాంటి గుణాలను పట్టుకు దేబిరించావో దాని ప్రకారం నాయన అన్నాడు ఇక్కడ నువ్వు గుణముల ప్రకారం మంచి పనులు చేసేవనుకో మంచి పను కూడా గుణమే చెడ్డ పని గుణమే ఇవి ప్రకృతికి సంబంధించినవే అందులో సత్వగుణంతో కూడినవి మంచి పనులు అవుతాయి రజోగుణ తమో కూడినవి చెడ్డ అవుతాయి ఒక్కొక్కప్పుడు సత్వంతో స్నేహం చేసిన రజోగుణం కూడా మంచి పనులు చేస్తూ ఉంటుంది కనుక అవి సరిపోతాయి అందుకే మంచి పనులు చెడ్డ పనులు అనేది గుణములతోనే కూడి ఉంది కనుక మంచి చెడ్డ గుణం కాదు ఈ మంచి చెడ్డ గుణములతో కూడిన పనులు చేసేవి గనక జన్మలు కూడా మంచి చెడ్డ వస్తాయి అందుకే సత్ అసత్ అన్నాడు సద్జన్మలు అంటే దేవాది జన్మ అన్నాడు దేవతల జన్మలు సద్జన్మలు సల్లక్షణాల వల్ల అందుకే మనం మంచి గుణాలను కాని పెట్టుకున్నట్టే ప్రకృతిస్థుడైన జీవుడు దేవయోనుల్లో పుట్టవచ్చు అనేకమంది దేవతలు ఉన్నారు సిద్ధచారణగా ధర్మాదలు మొదలుకొని కర్మదేవతల వరకు ఇందులో ఏదైనా దేవత కావచ్చు వాడు అది అసజ్జన్మలు అంటే పశ్వాదయ అన్నాడు ఇక్కడ పశువులు పక్షులు ఈ జన్మలన్నీ అసజ్జన్మలే ఏముందండి అవే సుఖంగా ఉన్నాయి కదా అంటే ఆ సుఖం సుఖం కాదండి అది ఇక్కడ ఆవిడ పిచ్చోడు అలా అనుకోండి వాడే బాగు ఆనందంగా ఉన్నాడు అంటారు మీరు వాళ్ళు వాడు నవ్వేసుకుంటూ తిరుగుతుంటాడు వాడిది గొప్ప జన్మని ఎవడేనంటాడండి వాడికి నీచ జన్మనే అంటాం ఇక్కడ అదేవిధంగా పశ్వాదయ అజ్ఞాన జన్మలు భయంకరం అందుకే జ్ఞానం తెలుసుకోవడానికి అంతో ఇంతో అవకాశం ఉంది గనకనే భూమి మీద మానవ జన్మని మెచ్చుకున్నారు ఇప్పుడు మనకు తెలిసిపోయింది అటు దేవతలను కా దేవ కాదు పశువాదులం కా మరి మనల్ని గురించి చెప్పలేదే అంటే భగవత్పాల్ అంటారు సజ్జన్మల దేవతలు అసజ్జన్మల పశువులు రెండూ కలిస్తే మనుషులు అన్నాడు ఒకటే మాట రెండు కలిసిపోయి మనలో అటు ఇటు కలిసే ఉన్నాం అందుకే మిశ్రలోకం సౌభ్యాయ ప్రతిసర్జాయ అంటే శోభము అంటే సా ఉభ శోభ అన్నారు అంటే ఉభయాత్మకు పుణ్యపాప మిశ్రలు లోకమేనండి భూమంతా అందుకే మీకు కేవలం చెడు కనబడదు కేవలం మంచి కనబడదు రెండు కలిసి కనబడతాయి ఈ రెండు కలిసి ఉన్నాయి కనుక నువ్వు ఏది పట్టుకుంటే దాంతో బాగుపడవచ్చు ఇక్కడ అదొక అవకాశం అందు ఇంత చక్కగా చెప్తూ ఇప్పటివరకు స్పష్టంగా చెప్పేశాడు కదా ప్రకృతి స్థుడైన జీవుడు గుణ సాంగత్యం చేత జన్మలు అనుభవిస్తూ ఉంటాడు అసలు జీవుడు యొక్క లక్షణం ఏమిటి ప్రకృతి స్థుడుగా ఉంటే గుణ సాంగత్యం జన్మ కానీ జీవుడు అసలు స్వరూపం ఏంటి నేను చెప్తున్నాను అని వినున్నాడు గుణసంగుడై ప్రకృతితో కలిసిపోయిన జీవుడు వాడు అసలు స్వరూపం చైతన్యమని అనుకుంటే ఎందుకంటే జీవుడు చైతన్యము శరీరం జడం కానీ జీవుడు చైతన్యము అంతఃకరణం అనే జడ పదార్థంతో కలిసిపోయి నువ్వు చూస్తున్నావు ఇప్పుడు చైతన్యముగా దాన్ని చూస్తే వాడు ఎటువంటి వాడు తెలుసా వాడు ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు మళ్ళీ అది కాని గ్రహించితే ఇక్కడ ఉంటూ వాడు ఎలా ఉంటాడు చూడు ఎంత అద్భుతంగా ఇది గమనిస్తే జీవుడిని వేరే పరమేశ్వర చైతన్యం మనలో ఏం పనిచేస్తుందో చెప్తున్నాడు చూడండి ఉపద్రష్ట హనుమంతా చ భోక్తా మహేశ్వర పరమాత్మేతి చోప్యుక్తో దేహేస్మిన్ పురుషప్పరహ ఈ చివ్వరి వాక్యం అండి మొత్తం అధ్యాయంలో మాటిమాటిగా మంత్రంలా జపా జపంచేయాల్సిన గొప్ప వాక్యం దేహేస్మిన్ పరుషప్పరహ అందుకే తత్వవేత్తలు అంటారు మొత్తం అధ్యాయంలో ఒక మణిముకుటంలాగా కలిశంలాగుండే శ్లోకం ఇరవై రెండో శ్లోకం ఇక్కడ ఇది నీ అసలు స్వరూపాన్ని చెప్తోంది అందుకే ఇది దేహేస్మిన్ అంటే అస్మిన్ దేహే ఈ దేహం అనందే పరహ అక్కడ ఉన్నదండి ఈ దేహం ఈ దేహం కంటే గొప్పగా ఉన్నావు నువ్వు దేహంలోనే దేహం కంటే గొప్పగా ఉన్నావు పరహ అంటే ఉత్కృష్టం విలక్షణం వ్యతిరిక్తం ఇన్ని పరహ అంటే మన పైవాడు అంటాం లోకంలో వాడు పరుడు అండి అంటుండం పరుడు పరపురుషులు పరస్త్రీయులు అంటే పరుడు అని కదా అర్థం కానీ వీడు పరుడు అంటే ఇతరము అని అర్థం ఇక్కడ ఇతరుడు దేనికంటే ఇతరుడు ప్రకృతి కంటే ఇతరుడు ఇందాక చెప్పిన జీవుడు ప్రకృతి తాదాత్యం చెందిపోయాడు ఇప్పుడు జీవుడు ప్రకృతి కంటే ఇతరుడు కానీ వీడే తాదాత్యాన్ని విడిచిపెట్టి తాదాత్యం చెందిపోయేనే కానీ నేను దీనికంటే వేరు ఇది మనం కథ చెప్పుకున్నాం మళ్ళీ రిపీట్ చేయను స్వామి వివేకానంద చెప్పినటువంటి మేక సింహం కథ సింహం పిల్ల పుట్టిన దగ్గర నుంచి మేకలతో తరిగి మేక అయిపోయింది దానికి మళ్ళీ సింహజ్ఞానం కలిగించడం కోసం సాయి పడ్డానికి ఆ సింహం పడ్డ తపన ఏదో మనం గుర్తు చేసుకున్నాం కదా అంటే తన స్థితి తనకు తెలిస్తే ప్రకృతిస్థుడి స్వస్థుడైపోతాడు ఇక్కడ అది తెలుసుకున్నామంటే ఈ దేహంలో ఉంటున్నావు కానీ నిజానికి దేహం చేత బంధితులు కాలేదు నువ్వు నీ తాదాత్మ్యం వల్లనే రకరకాల దేహాల్లో తిరుగుతున్నావు ఆ తాదాత్మ్యం విడిచిపెట్టు కనుక ఒక తాదాత్మ్యం విడిచి ఆ తాతమ్యం పెట్టు దేహ తాదాత్మ్యం విడిచి పరమాత్మ తాదాత్మ్యం చందు తాదాత్మ్యం అంతే ఇడిదడి తిప్పు అని వివరిస్తున్నాడు అప్పుడు అసలు నీ స్వరూపం అసలు నీ స్వరూపు ఇది నాయన ఉపద్రష్ట నువ్వు ఉపద్రష్టవు ఉపద్రష్ట అంటే అర్థం ఏమిటి ఇది టెక్నికల్ టర్మ్ అండి ఉపద్రష్ట అంటే అంటే సాధారణంగా చెప్పాలంటే దగ్గరుండి అన్ని చూసేవాడిని ఉపద్రష్ట సమీప భర్తీ ఉంటూ అన్ని పరిశీలించేవాడు పరిశీలించినట్టు ఊరికైనా చూస్తూ ఉన్నవాడు కాదు ప్రతి దాని మంచి ఏమిటో చెడు ఏమిటో గమనించుకుంటూ సమగ్ర జ్ఞానంతో సమీపంలో వర్తించేవాడెవడో వాడు ఉపద్రష్ట జీవుడి నిజానికి ఉపద్రష్ట దేనికి ఉపద్రష్ట అంటే ఈ గుణములు ఈ ఇంద్రియాలు వీటన్నిటినీ ఆయన ఉంటే గానీ పనిచేయట్లేదు కదా వాడు జ్ఞాక చైతన్య స్వరూపుడు కదా కనుక వాడు వీటికి ఉపా వీటితోనే వీటి దగ్గరే ఉంటూ ఉన్నాడు వాడు చూడడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి కనుక ఉపద్రష్ట అని చెప్పారు ఇక్కడ అంత ప్రాధాన్యమిచ్చారు వాడు దేహంలో ఉంటూనే దేహానికి పరుడయ్యాడు ఎలాగంటే ఉపద్రష్ట అనే పేరు యజ్ఞానికి సంబంధించిన పేరండి కొన్ని యజ్ఞాలను ఉపద్రష్టాన్ని పెడతారు సాధారణంగా స్రౌతయాగాల్లో పదిహేను మంది ఋత్విజులు ఉంటారు యజమాని పత్ని ఉంటారు ఎంతమంది అయ్యారు పదిహేడు ఈ పదిహేడు మందితో యజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞంలో ఎక్కడ ఏ లోపమేది రాకుండా దాని అంతటి పరిశీలించేవాడు ఉంటాడు వాడు అందులో యజ్ఞ సంకల్పము చేయుడు ఋత్విజంలో కూర్చోడు వాళ్ళే అన్నీ చేస్తుంటారు కానీ వాళ్ళ బాగోగురు చూసుకుంటూ కూడా ఉంటాడు వాడు ఉంటే ఇవన్నీ సాగుతుంటాయి వీళ్ళు వేయు ఆయన చేయుడు వాడిని ఉపద్రష్ట అంటారు నడి యజ్ఞంలో వాడేటువంటి పదం అండి పదం ఇక్కడ వాడడం ఉద్దేశం ఏంటంటే ఆ పదిహేడు మంది లోపల ఉన్నారు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ నిజానికి ఆ చైతన్యం ఎలా ఉంటుందంటే ఉపద్రష్టగానే ఉంటుంది వాడు లేకపోతే వేవీ జరగవు వాడు వేవీ చేయడు వాడికి వంటవు ఇది అర్థం చేసుకోవడానికి ఉపదృష్టాన్ని కృష్ణ పరమాత్మ చెప్పడం అద్భుతమైన విషయం ఆ పదిహేడు ఏమిటయ్యా అంటే పదిహేను ప్లస్ రెండు అన్నాడు కదా పదిహేను ఏంటో చెప్తున్నా అన్నాడు ఇక్కడ ఎందుకంటే వచ్చేసి దానిలో ఫంక్షనింగ్ ఏమిటో ఆలోచించు ఫంక్షనింగ్ యజ్ఞం అంటే ఫంక్షనింగేగా యజ్ఞ చాలా ఉంది ఫంక్షనింగ్ ఎవరు చేస్తున్నారో ఆలోచించు పంచ జ్ఞానింద్రియాలు చేస్తున్నాయే లేదు చెప్పండి నాకు చేస్తేనే తలూపుతాం కనుక పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు ఎన్నయ్యాయి పదిహేను వీడితో కలిసి మనోబుద్ధులు ఈ సంకల్ప వికల్పం ఎన్నయ్యాయి వీళ్ళు యజమానుడు పత్ని మొత్తం పదిహేడు ఈ పదిహేడు అక్కడ ఋత్విక్కులు యజమానుడు ధర్మపత్ని కలిపితే పదిహేడు వాడికి ఉపద్రష్ట ఈ పదిహేడింటికి ఉపద్రష్టగా ఉన్నటువంటి చైతన్యం ఏది వాడు వాడు పరహ దేహేస్మిన్ వాడు ఎక్కడో వాడు దేహే అస్మిన్ పరహ అది అసలు స్వరూప జీవుడిది కానీ పదిహేడు చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు కలిసిపోతే తాదాత్పోయి పరతత్వం ఉపద్రష్ట స్థానం దిగిపోతుంది తెలుసుకుంటాం ఇక్కడ ఉపద్రష్ట శబ్దానికి ఇంత అర్థమైన మాట ఇందులో చాలా అద్భుతమైన వివరణ ద్రష్ట అని మాట వెయ్యడంలోనే ఒక వేదాంత విచారణ కనబడుతున్నది ఇక్కడ ఉపాని శబ్దానికి సమీపే అని సమీపస్థ సన్ ద్రష్ట సమీపముగా ఉంటు సమీపముగా అంటే ఆ ఉనికి ఎంత దగ్గర తనము సమీపం అంటే పక్కన కూర్చోవడం కాదు కలిసిపోయి అది అక్కడ కలిసిపోయినట్టు కూర్చున్నాడు అందుకే అంత సమీపస్థ సన్ ద్రష్ట స్వయం అవ్యాపృత యజ్ఞకార్మ వ్యాపృతే తటస్థ అన్య అన్నారు ఇక్కడ అంటే జరుగుతున్నా తాను చెయ్యకుండా తటస్థంగా ఉంటాడు వాడు ఉపద్రష్ట అంటారు కదా అతను యజ్ఞ విద్య వాడు ఊరికేనే తటస్థంగా ఉండడు వాడి యజ్ఞ విద్య అంతా తెలుసు కనుక లోపల ఉన్న చైతన్యమునికి దీనికి సంబంధించిన సమస్తమైన ఎరుక ఉంది అది చెప్పడం ఇక్కడ వాడు చెయ్యుడు వాడు అంటాడు కానీ సమస్తమైన ఎరుకు ఉంది అని చెప్పడం ఇక్కడ వాడు ఎరుక ఉన్నది అది గమనించవలసిన విషయం అందుకే తద్వత్ కార్యకరణ వ్యాపారేషు అవ్యాపృత అన్య విలక్షణ తాం కార్యకరణానం సవ్యాపారాణం సామీప్యైన ద్రష్ట ఉపద్రష్ట ఈ కార్యకరణముల యొక్క వ్యాపారములని దగ్గరుంటూ తానే చైతన్యాన్ని ప్రసాదిస్తూ చూసేవాడు గనక ఉపద్రష్ట అన్నారు ఇంకొక మాట ఉపద్రష్టకు చెప్తున్నారు ఎందుకంటే భగవానుడు ఉపద్రష్ట పురుషుడు అని చెప్తున్నాడు దేహంతో తాదాత్యం చెందితే జీవుడు లేకపోతే పరిపూర్ణుడైనటువంటి క్షేత్రుడు అనాలి కానీ పురుష శబ్దం అందుకే పరహ ఎలా చూడాలో చూపిస్తున్నారు ప్రకృతి స్తహా నుంచి బయటకు తీయాలి అంటే పరహ అర్థం చేసుకోవాలి ఇక్కడ దేహేస్మిన్ పరహ మాటి వాటికి దేహేస్మిన్ పురుష పరాహ ఇది మంత్రం కింద జపించుకోవాలన్నా కదా అంత గొప్పది అలాగే రేపు అష్టోత్తర శాతం చేశానా వెయ్యి చేశానా అని ఇక్కడ మీరు చెప్పిన మాత్రం అష్టోత్తర శాతం లక్ష చేసానని కూడా మీరు చెప్పొచ్చేము జపించండి అంటే మననం చేయండి చెప్పడం ఇక్కడ సరే ఇప్పుడు ఉపద్రష్టకు వరకు అర్థం చెప్తున్నాడు చూడండి ద్రష్ట అంటే ఏమిటి విచారణ ఇది అద్భుతం అండి ఇది ఏమీ పెద్ద తలపక్కల కొట్టుకునే విషయం కాదు ఆలోచిస్తే అర్థమైపోయి అందమైన విషయాలు ఆలోచించేవాడికే ఆనందం కలిగించే అంశమే ఆధ్యాత్మికత మరొకటి కాదు ఇక్కడ ఆలోచన ఆలోచన శక్తి ఉండాలి అథవా దేహచక్షుర్మనోబుద్ధ్యాత్మన ద్రష్టారహ దేహము చక్షువు మనస్సు బుద్ధి ఇవన్నీ తెలిసేవి కదండి ఎక్కడ నుంచి దేహం అంటే ఎక్కడ ఏ పురాణం నుంచి తెచ్చాను దేహచక్షుర్మనస్సులు ఇక్కడవే ఈ దేహచక్షుర్మనోబుద్ధి ఆత్మన ద్రష్టారహ ఇక్కడ ఆత్మన అన్నప్పుడు అంతఃకరణం అని కూడా చెప్పుకోవచ్చు బుద్ధ్యాత్మన ఈ రూపములుగా ఉన్న వాటిని ద్రష్టారహ ఇందులో ఇవన్నీ ద్రష్ట అనాలి వీటన్నిటిని కూడా వీటిని దేహము చక్షుస్సు మనస్సు బుద్ధి అని చెప్పబడుతున్నవని ద్రష్టలు ద్రష్టలు అంటే అర్థం ఏంటండి చూచునవి చూడబడితే దృశ్యము చూస్తే ద్రష్ట దృశ్యమును చూసేవారు ద్రష్టలు ఇప్పుడు చూసే వాళ్ళు ఉన్నారు మనకు తెలుసా ఎంతమంది కంటితో చూచుట చెబుతో వినుట శబ్దానికి ద్రష్ట చెవి దృశ్యానికి ద్రష్ట కన్ను ఇలా ప్రతి ఇంద్రియము కూడా విషయానికి ద్రష్టగా ఉంటుంది విషయానికి ద్రష్టగా ఉంటుంది ఆ కారణం చేత ఒకనొక దృశ్యము కనబడిందంటే కన్ను చూచింది ఇక్కడ ద్రష్ట ఎవరు కన్ను కదా కనుక ద్రష్ట కన్ను ద్రష్టకు ఇంకో లక్షణం ఉంది ద్రష్ట తనంతాను చూసుకోలేదు ద్రష్ట ఒక వస్తువుని చూపిస్తుంది చూస్తోంది ఈ కన్ను ద్రష్ట అని ఊరుకుంటాము అంటే బాహ్య ద్రష్ట దేహ కన్నుతో పాటు ఇతర ఇంద్రియములు కూడా బాహ్యద్రష్టలే తత ఆరభ్య అక్కడి నుంచి ప్రారంభించను నెమ్మదిగా ఎలాగంటే కన్ను మనస్సు అంటితే చూడలేదు అవునా లేదా వస్తువు చూస్తున్నా ఏమనుకోవద్దే నేను ఆ సమయంలో పరాకులో ఉన్నాను మీరు పక్కన తెలియలేదండి అంటాం అంటే కన్ను అక్కడ వస్తువును చూస్తున్నా మనస్సు తగలకపోతే లేదు అలాగే విశే విశేషాలు వినడం కూడా అనేవి చెప్పడు కానీ ఒక్కడ వినిపించుకోలేదండి అన్నాడంటే ఇదే చెవి అందరికీ ఉంది కానీ ఒకటి వినబడట్లేదు ఇంకోటి వినబడుతుంది అంటే అర్థం చెవికి మనస్సు తగలేదు ఇప్పుడు అసలు ద్రష్ట ఎవరండి చూసారా ఇప్పుడు ద్రష్ట మళ్ళీ దృశ్యస్థానంలో గడిపోతున్నాడు కానీ ద్రష్ట ద్రష్టగా మిగలట్లేదు గమనించారు కదా ద్రష్ట దృశ్యస్థానంలో వెళ్ళిపోతున్నాడు ఇక్కడ కానీ కన్ను మొదటి ద్రష్ట స్థానంలో ఉంది ఇప్పుడు మనసు దగ్గరికి వచ్చినప్పటికీ అది దృశ్యస్థానంలో వెళ్ళిపోయింది నేను కన్నును తెలుసుకుంటుందిగా మనస్సు ద్వారా కన్నును తెలుసుకుంటున్నావు కదా కానీ మనస్సు ఇప్పుడు ఏమైపోయింది ద్రష్ట అయింది కన్ను దృశ్యమైపోయింది ద్రష్ట నుంచి దిగిపోయింది దాని పొజిషను దిగిపోలేదు అది పనిచేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అయిపోయింది ఇక్కడ అంటే పెద్ద ఆఫీసర్ దగ్గరికి చిన్న ఆఫీసర్ వెళ్ళిపోగానే వీడి చిన్న అయిపోయినట్టు అలా అయింది ఆ మనస్సుకు ద్రష్ట ఉన్నట్ట ఆ ద్రష్టను మించిన ద్రష్ట మరొకడు లేడు అన్నాడు మనస్సుకు ద్రష్ట అంటే మనస్సును కూడా గమనించుతూ ఉన్నవాడు మనస్సుకు కూడా చైతన్యమిచ్చేవాడు ఒకడున్నాడు గమనించు తథ ఆరభ్య అంతరతమ ప్రత్యక్ అంటే దేహములు ఇంద్రియములు మనోబుద్ధులు వెనకాల బుద్ధికి కూడా చైతన్యమవడిస్తున్నాడో వాడువే పిలుపు వాడే లేకపోతే మనసు కూడా పనిచేయదు దీన్ని దృక్దృశ్య వివేకము అని పెద్ద గ్రంథం రచించారు ఆదిశంకర్ భగవత్పాల వివేకం చేయమన్నాడు దృక్కు దృశ్యం ఎందుకంటే ద్రష్ట అన్నామే దృక్కులేనిది ద్రష్ట కదా చూసే శక్తి లేనిది చూచువాడు లేడు అది లేనిది చూడబడేది లేదు కనుక ఇప్పుడు దృక్కు ద్రష్ట నిజానికి రెండు ఒకటిగానే మనం చెప్పుకోవాలి దృక్కే ద్రష్ట అసలు నిజానికి మరి ఇంతవరకు ద్రష్టలు ఇద్దరు చెప్పుకున్నాం కన్ను మనస్సు లేదు ఇంద్రియాలు మనస్సు వాళ్ళిద్దరికంటే మరొకడున్నాడు పరమాత్మ వాడు లేకపోతే ఇంటికి చూసే శక్తి లేదు వాడు అసలు దృక్కు వాడే ద్రష్టవాడే వాడిని పైన మరొక వస్తువు లేదు అందుకే ఏం చెప్పిందంటే శాస్త్రం ఎవడి వల్ల నువ్వు తెలుసుకోగలుగుతున్నావో వాడిని తెలుసుకో ఇదే మాట ఎవడి వలన అన్ని తెలుసుకోగలుగుతున్నావో వాడిని తెలుసుకో అందుకే ఆత్మావా అరే ద్రష్టవ్యహ మంతవ్య్రోతవ్యహని ఇది జాసితవ్య అరే అరే అని మాట హెచ్చరిక ఏ ఇంకా బుద్ధి రాలేదా అన్న మాట కనబడుతుందట రే నువ్వు తెలుసుకోవాల్సిందంతా అరే మాట మన తెలుగులో భలే చెప్పచ్చు వరే నువ్వు తెలుసుకోవాల్సిందదే వినవలసింది అదే మనను చేయవలసింది అదే ఎంతవరకు అది నువ్వని అనుభవం అయ్యే వరకు తెలుసుకునే వరకు అని తెలుసుకోవడం అంటే అనుభవమే కనుక అసలు ద్రష్టి ఎవరండి లోపలికి వెళ్ళిపోతుంటే శరీరము కంటే మనస్సు మనస్సు కంటే బుద్ధి బుద్ధికంటే పరమాత్మ దానికంటే ఇదే ఒక శ్లోకం ముందే ఇచ్చేశారు కఠోపరిషత్తులో ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మనసస్థు పరాబుద్ధి యో బుద్ధే పరసస్థు సహ సహ అంటే బ్రహ్మ అంతే అది ధియో యోన ప్రచోదయాత్ అది బుద్ధిం యాన ప్రచోదయాత్ ఆ ప్రచోదయాత్ ఏదో దాన్ని ధ్యానిస్తున్నాను అని మనకు మంత్రంగా నేర్పిశారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎందుకంటే ఆ ప్రచోదయాత్ అయిన అందరికీ ప్రచోదనం కలిగిస్తుంది నా అది నహ అంటే మమ్ములను బహువచనం అది నిన్ను నన్ను కాదు అందరినీ కూడా చైతన్యం ఇస్తున్నది కానీ అందరూ కూడా ఏంటంటే అది ఇచ్చిన చైతన్యం పట్టుకుని ముందుకు పరుగడుతున్నారు అది బహిర్ముఖత్వం అలా కాకుండా బుద్ధి తనకు చైతన్యం ఇచ్చేవాడు వైపు తిరగడం అంతర్ముఖం దాన్ని ప్రత్యక్ అంటారు వెనక్కి తిరిగితే దాని ప్రత్యేగాత్మ అంటున్నాం ఇక్కడ ఆ ప్రత్యేగాత్మ అసలు ద్రష్ట కనుక బాహ్యమైన ద్రష్టలైన నేత్రములతో మొదలు పెట్టుకుని లోపలికి వెళుతూ వెళుతూ వెళుతూ అంతర్ద్రష్టలైన మనోబుద్ధులు కూడా దాటిన ద్రష్ట ఎవడున్నాడో ఎవడికి మరొక ద్రష్ట లేడో అటువంటి వాడు ఉపద్రష్ట అని చెప్పబడుతున్నాడు అన్నాడు ఉపద్రష్ట శబ్దానికి ఇంత చక్కటి అర్థం అండి ఎందుకంటే అది ఎక్కడుంది మళ్ళీ ఎక్కడ దూరంగా లేదు ప్రత్యక్ష సమీప ఆత్మ ద్రష్ట యత పరహ అంతర నాస్తి సహా దానికంటే అంతరం అంతరం అంటే లోపల మరొకటి లేదు అందుకే అన్నమయ్య కోసం లోపల ఉన్నది ప్రాణమయ కోసం ప్రాణమయ కోసం లోపల విజ్ఞానం మనోమయ కోసం దాని తర్వాత విజ్ఞానమయ కోసం తర్వాత ఆనందమయ కోసం ఇవన్నీ కోశాలే కదా ఇందులో ఆనందమయ కోసంలో సుకృతుక్ కాదు అనుభవాలు కలుగుతున్నాయి ఒక దాని లోపలికి ఉంది ఒక దాని తర్వాత ఒకటి కాదు ఒక దాని లోపలి ఒకటి ఉందంటే దాని తర్వాత ఉన్నట్టే లెక్క తర్వాత అంటే అతీతం కానీ ఐదు కలిపి దేహం అంటే మళ్ళీ ఇంతవరకు ఏదో స్థూల సూక్ష్మకారణ శరీరాలున్నారు పరాప్రకతున్నారు ఇదేదో అర్థం చేసుకుంటూ ఉంటూ వెళుతూ ఉంటూ వాళ్ళు పంచుకోసాలు లాక్కొస్తారండి అంటే వీటిని మరోలా చెప్పాడండి ఇక్కడ అర్థం చేసుకోవడం రకరకాలు అన్నమయ్య కోసం అంటే మీకు అనిపించే స్థూల శరీరం మొత్తం దానిలో ఉన్నటువంటి ప్రాణాలు అది లేకపోతే లేదు కదా ఇక దానితో కలుపుకునేది మనస్సు ప్రధానం అందుకే మనోమయం దాని తర్వాత బుద్ధి విజ్ఞానమయం దాని తర్వాత అనుభవం వీటి వల్ల తెచ్చుకున్నదని అనుభవిస్తుంటుంది ఆనందమయం కోసం అంటే బ్రహ్మానందం కాదు ఇక్కడ సుఖ అనుభవం ఈ ఆనందమయం కోసం కంటే లోపల ఉన్నట్టు వాడు కదా కనుక పంచకోశ అంతరస్థిత పంచకోశాంతరస్థిత ఎక్కడ చదివినట్టుంది కదా ఇదే అక్కడ కూడా భగవద్గీత చక్కగా చదివితే ప్రతిదీ చక్కగా అర్థమవుతుంది అది గీతా జ్ఞానం అంత ఇక్కడ పంచకోశ అంతరస్థిత అది అసలు స్వరూపం వాడు దేహేస్మిన్ పరహ ఈ దేహంలో ఐదింటి తర్వాత ఉన్నాడు కనుక పరహ ఎలా ఉన్నాయంటే వీటిలోనూ వీటికి అంటకుండా ఉన్నాడు ఎందుకంటే మనలో ఉంటాడు కానీ ఏం పట్టనట్టు ఉంటారు అలాంటి ఉపదృష్టులు ఇక్కడ ఎంతోమంది ఉంటారు అక్కడ పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారండి అలా వీటికి పట్టని వాడు కూడా ఉంటాడు వాడు పరహ అది ఉపద్రష్ట శబ్దానికి ఇన్ని అర్థములు రెండవది వాడు హనుమంతుడు హనుమంతుడు కాదండి శబ్దం హనుమంత అంటే హనుమంత అంటే అనుమోదించువాడు అంటే వాడు ఏమీ చేడు కానీ చేస్తున్నాడు బాగుంది బాగుంది అంటుంట వీడు అనుమోద అనుమోదకుడు వీడు పని అలాంటి వాడు జీవుడు వాడేమీ చేయుడు కానీ వాడు అన్ని అనుమోదిస్తుంట అనుమోదిస్తుంటాడంటే నువ్వేంచే నీ ఇష్టం అంటాడు అది ఏదో వద్దునాడు ఇక్కడ ఇప్పుడు ఏం తెచ్చుకుని అనుభవిస్తూ ఉన్నాయి బుద్ధితో అలా చూస్తూ ఉంటుంది ఆ చైతన్యం అంతే ఎలా చూస్తుందంటే నువ్వు చేస్తున్నావా తప్పు అనదు అది చేస్తున్న బలి బలి చేస్తున్నవనదు అలా ఉంటుంది అది మనం చెప్పుకున్నాం దీపం వెలిగించిన తర్వాత ఆ వెలుగులో నువ్వు పేకాడతాడు భగవద్గీత చదువుతాడు అరే పేకాడుతావా తప్పు అన్నది దీపం భగవద్గీత చదువుతున్నావా అపుణ్యం వస్తుందిలే అనదది ఇద్దరికి వెలుగు అలా ఇస్తూ ఉంటుంది కనుక ఇక్కడ దేహాదులతో తాదార్థ్యం చెంది చేస్తున్న మంచి చెడులని అలా చూస్తూ ఉంటుంది అనుమోదిస్తున్నదా అన్నట్టుంటుంది కనుక అనుమంత అన్నాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి అనుమోదించింది అంటే నువ్వే చెప్పేవి మళ్ళీ అనొచ్చు కనుక ఇంత పేకాట ఆడడానికి కారణం అందులో నేను ఓడిపోవడానికి కారణం నెత్తిమీద తువ్వాలేసుకోవడానికి కారణం దీపమే అన్నాడు ఒక ఆయన ఇక్కడ అలాగే వీటన్నిటికీ దాన్ని అది అనుమోద అంతవరకే ఇక్కడ పరుగుతుంది దాని వెలుగులోనే చాలామణి అయిపోయింది కదా అంతా కూడా అందుకు హనుమంత హనుమంత అంటే కార్యకారణ ప్రవృత్తిషు సం అప్రవృత్త అవి ప్రవృత్త ఇవ తదనుకూల విభావ్యతే అనుకూలంగా ఉండేవాడు అనుమోదకుడు అది దాని ఆత్మ యొక్క చైతన్యలు ఇవన్నీ జరిగే గనుక ఆ చైతన్యం దీనికి అనుకూలించిందా అన్నట్లుంది కనుక దానికి అనుమంత అన్నారు అంటే నా స్వరూపం నిజానికి వాటికి అంటుట లేదు అనే పరభావం తెచ్చుకోవడం కోసం ఉపద్రష్ట నుంచి మొదలుపెట్టి స్టెప్స్ వేస్తున్నాడు భర్త తర్వాత శబ్దమంది భర్త అని ఎందుకన్నారు అనే మాటకి స్వత అచేతనాలకు చైతన్యం కలిగిస్తుంది కనుక భరించువాడు భర్త కదండి ఏమీ లేని వాడికి అన్ని ఇచ్చి పోషించడం కనుక నిజంగా చైతన్యం లేని దానికి చైతన్యం ఇవ్వడం వల్ల చైతన్యం దానిలో పనిచేస్తూ అది వృద్ధి జరుగుతుంది కనుక చైతన్యం ఇచ్చి ఈ ఇంద్రియాలన్నింటి పోషిస్తున్నదేదో అది భర్తకాకేమవుతుంది అని అడిక్కడ అంటే స్వత అచైతనాలు అయిన వాటికి చైతన్యవంతం చేస్తున్నది గనక ఆత్మని ఆత్మని అన్నప్పుడు క్షేత్రజ్ఞుణ్ణి జీవుడిని ఇష్టం అనుకో నేను జీవభావం నుంచి లాగుతున్నారు కనుక జీవుడు వాడు ఉండడం వల్లే కలుగుతుంది కదా కనుక వాడిని ఏమనాలి భర్త అనాలి అందుకే చైతన్యాభాషనాం దేహేంద్రియ మనోబుద్ధీనాం చైతన్య ఆభాషలు అన్నాడు అంటే వీటికే చైతన్యం ఉందేమో అనిపిస్తుంది కదా చేతులు కదులుతున్నాయి చైతన్యం ఉంది చైతన్యం ఉంది కానీ చైతన్యం కాదు అది ఎందుకంటే అది డ్రాప్ అయిపోతే కథ అని చేతులు మనం చాలా చూస్తూ ఉంటాం అలాగే మనోబుద్ధులు ఉన్నాయి వాటికి చైతన్యం ఉందా స్వతసిద్ధంగా లేదు పరమాత్మ యొక్క చైతన్యతోనే పనిచేస్తున్నాయి అక్కడే చిక్కు చాలామందికి మనోబుద్ధుడికి స్వతచైతన్యం దేహంక లేదంటే కానీ దానికి ఉందేమోనేమండి అనుకోవడం వల్ల చిక్కాకు వస్తుంది కనుక దానికి కూడా చైతన్యము లేదు అది ఆభాషయే కానీ అది దానికి చైతన్యం ఉంది అనిపిస్తుంది వల్ల చేస్తున్నాను ఎందుకంటే అనేక శరీరాలు ట్రావెల్ చేస్తుంది ఇది గనక తాదాత్మ్యం ఎక్కువ అయిపోయింది దానితో తెలుసుకోండి ఇక్కడ ఈ శరీరం అంటే మారుతూ వచ్చింది కానీ ఆ శరీరం మారలేదు దానిలోనే తిరుగుతూ వచ్చాం మనం ఇక్కడ అందుకే అది వదులుకోవడం మహా కానీ మనోబుద్ధులు కూడా చైతన్య ఆభాషలే ఆభాస అంటే తెలుసు కదా లేదు ఉన్నట్టు కనిపిస్తుంది కనుకనే చైతన్యాభాసానా దేహేంద్రియ మనోబుద్ధీనా భర్త వాటికి చైతన్యం ఇస్తున్నది కనుక ఆత్మను అర్థం చేసుకునేటువంటి ఉపద్రష్ట ఇందులోనే ఉంటుంది ఇది లేకపోతే ఏది జరగట్లేదు వీటన్నిటిని గమనిస్తే అబ్జర్వ్ చేస్తున్నది కనుక ఉపద్రష్ట దానివల్ల ఇవి పనిచేస్తున్నాయి కనుక అనుమోదిస్తున్నట్టు కనబడుతోంది కనుక అనుమంత అదేవిధంగా అది ఇచ్చిన చైతన్యంతోనే ఇవన్నీ బ్రతుకు వెళ్లమారుస్తున్నాయి కనుక వీడికి భర్త భర్తే కదా భరించువాడు భర్త భర్త శబ్దానికి ఇది అర్థం అంతే కదా ఉద్యోగం అంతా చేస్తుందండి వంటంతా మావిడే వంతుండండి నేనేం చేయను ఇచ్చింది తింటాను భర్త శబ్దం అనకూడదు వాటికి ఆవిడ పోషిస్తాడు గనుక ఈ గారిని భర్త అన్నారు అలాగే చైతన్య రూపుడైనటువంటి జీవుడో క్షేత్రజ్ఞుడో ఈ ఇంద్రియాలని శరీరాన్ని పోషిస్తున్నాడు గనుక ఆవి భర్త కానీ నిజమైన భర్త ఎవరో గమనించు ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్పిన మాటకు వెళ్ళండి గతిర్భర్త ప్రభుసాక్షి అక్కడ నేనే భర్త అన్నాడు అంటే వీడు నిజానికి వాడే లోపల ఉన్నది వాడు వాడు వెలుగుతో చలావణయిపోతూ నేను నేను ఏడుస్తున్నాను ఇక్కడ ఈ నేనుగాడు ముందటి తిరిగి వాడి పాదాల మీద పడి కరిగిపోవలసిందేనండి ఇక్కడ అందుకే తర్వాత శబ్దం భోక్త భోక్త అంటే ఏమిటి అనుభవించేవాడు ఇందాకేం చెప్పా అనుభవించేది ఎవరన్నావు జీవుడిగా ఇప్పుడు కూడా మార్చారా భోక్త అనే చెప్పారు జీవుడినే కానీ భోక్త అన్నప్పుడు చక్కగా మంచి అర్థాన్ని చెప్తున్నాడు భోక్త అంటే ఏమిటో అగ్నియుష్టవత్ నిత్య చైతన్యస్వరూపేణ బుద్ధే సుఖదుఖ మోహాత్మకా ప్రత్యయా సర్వ విషయా చైతన్యాత్మగ్రస్థా ఇవ జాయమానా విభక్త విభావ్యంతే ఇది భోక్త ఆత్మా ఉచ్యతే ఇదన్నిటి ఆత్మకే ఈ పేర్లన్నీ ఆత్మనే దేహంతో కలిపి చూసినప్పుడు జీవుడు అంటున్నావు దేహానికి వ్యతిరేక్తంగా చూస్తే క్షేత్రజ్ఞుడు పరమాత్మ అంటున్నావు ఇప్పుడు ఆత్మ జీవుడు అర్థమైంది కదా కలిపి చూడడం విడిగా చూడడం అంతే తేడా ఇది మనం ముందు నుంచి ఉదాహరణ చెప్తున్నాం కడవ నీళ్లల్లో సూర్యుడు ప్రతిబింబించినప్పుడు సూర్యుని నీళ్లతో కలిపి చూడడం ఒకటి నీళ్లకు వ్యతిరేక్తంగా చూడడం ఒకటి రెండు కనుక రెండు సూర్యులు ఉన్నారు అది ఇలాగే కలిపి చూసినప్పుడు జీవుడు విడిగా చూస్తే ఈశ్వరుడు అనేది కూడా రెండులాగా కనబడుతుంది సూర్యుడు కొండలో సూర్యుడు లాగా అక్కడే ఏకత్వం మనకు అర్థమైపోయింది ఈ ఏకత్వం అర్థమవడానికి నీళ్లు పారబోయక్కల్లో కొండ పగలగొట్టక్కల్లే ఎరుకుంటే చాలు ఇక్కడ అలాగని శరీరం అనే కొండలో మనస్సు నీటిలో పరమాత్మ సూర్యుడి కాంతి కల తలతళ్ళలాడిపోతుంది వాడు జీవుడు దాని మూలం తెలుసుకుంటున్నావు అది నీటిలో ఉన్నప్పుడు కూడా కదలకుండానే ఉంది ఆ సూర్యుడు లక్షణాలన్నీ నీటిలో ఉన్న వికారాలు లేవు అది గ్రహించడం కోసం చెప్తున్నాడు ఇక్కడ ఈ మాటని కనుక భోక్త అని ఎందుకన్నారు అంటే అగ్నియుష్టవత్ అగ్ని యొక్క వేడిని దాని సమీప వస్తువు గ్రహిస్తుంది గ్రహించినప్పుడు ఇది వేడిగా ఉన్నట్టు కనబడుతుంది అదేవిధంగా ఈశ్వర చైతన్యాన్ని లేదా పరమాత్మ చైతన్యాన్ని పొందడం చేత అంతఃకరణం సుఖదుఖాలు పొందుతున్నా అనుకుంటోంది ఆ చైతన్యం లేనప్పుడు సుఖం లేదు దుఃఖం లేదు అది మీకు తెలుస్తుందంటే నిద్రపోయినప్పుడు నిద్రపోయినప్పుడు మీకేం తెలిసిన ఎన్ని కళ్ళు వస్తాయో అంటే మళ్ళీ అక్కడ సుఖదుఖాలు ఉన్నాయి మరో నిద్ర ఉందండి గాఢ నిద్ర అంటే ఉపన్యాస స్టేజిల వారీగా నిద్రపోయి ఉన్నాడు కచ్చిన ఆ గాఢ నిద్ర గెలిపోయాక ఏమవుతుందంటే ఏమీ తెలియదు అంటే అప్పుడు బుద్ధి అంతఃకరణం పనిచేయట్లేదు అక్కడ గమనించనాడు బుద్ధి అంతఃకరణమే చైతన్యమైతే అది పనిచేయని ఒకనొక దశలో చైతన్యం ఉందా లేదా ముందు కనుక పొద్దున్న లేచున్నా అని అనగలుగుతున్నాం మరికొన్ని పని చేస్తున్నాయి ప్రాణం పనిచేస్తుంది మనం పడుకున్నంతసేపు అవునా లేదా అది ప్రజాగరహ అని పేరు చెప్పారు దాన్ని ప్రజాగరహ దానంత మెలకువగా ఎవరూ ఉండట మనం అప్పుడప్పుడు కొనుక్కుతాం నిద్రపోతాం అది ఎప్పుడు నిద్రపోదండి చచ్చే వరకు శరీరంలో తిరుగుతూనే ఉంటుంది పాపం అంత గొప్పదవ ప్రాణం దాని పేరు ప్రజాగరుడు అని పేరు పెట్టారు భారతంలో పురంజరోపాఖ్యానంలో చాలా విశేషమైనటువంటి అంశం దాన్ని వదిలేద్దాం దాని గురించి సబ్జెక్ట్ ఏం కాదు ఇప్పుడు అంత వచ్చింది అంతఃకరణతోనే బాధ అది ని గాఢ నిద్ర లేదు పనిచేయట్లేదు అప్పుడు ఇది పనిచేస్తుందిగా అంటే అంతఃకరణంలో జీవుడు అనుకుంటున్నావు కానీ అంతఃకరణంలో అన్నిటికీ చైతన్యం ఇచ్చేవాడు ఏమిటో తెలుసుకోవడం కోసం ఇది కానీ భోక్త అన్నప్పుడు జాగ్రత్త స్వప్నావస్థలో సుఖదుఖాలు అనుభవిస్తున్నది అంతఃకరణం అనుభవించడానికి కారణం ఏంటి దానిలో ఉన్న చైతన్యం వల్ల అయితే ఇది అనుభవిస్తుంటే చైతన్యం వల్ల అనుభవిస్తోంది కనుక చైతన్యమే భోక్త వలె ఇక్కడ అన్నాడు ఇక్కడ అందుకే చైతన్యాత్మగ్రస్తాహ ఇవ అని మాట వేశాడు అలాగా అన్నాడు ఇది ఎలాంటిది అంటే ఒక ఉపమానం చెప్తారండి అగ్నికి దగ్గర నీళ్లు పెట్టారనుకోండి నీళ్ళు ఏమవుతాయి వేడెక్కుతాయి అందులో వేడ నీటిదా అగ్నిదా అంటే నీకు అగ్ని కనిపించట్లేదు దీనిలో వేడి కనబడుతుంది దీని వేడి బట్టి సమీపంగా ఉన్నది అగ్ని కనుక ఆత్మకి సమీపవర్తి బుద్ధి అందుకే బుద్ధే ప్రతస్థు సహా అన్నారు బుద్ధికి పైన ఉందని బుద్ధికి పైన ఉన్నది ఆత్మ కానీ ఆత్మ యొక్క లక్షణమైన చైతన్యం నిప్పు లక్షణమైన వేడి నీటి కంటినట్లుగా ఆత్మ కంటుతున్నది ఆ చైతన్యం ఆ చైతన్యం అక్కడ ఉండడం వల్ల అదే అనుభవిస్తున్నట్టున్నది కనుక అప్పుడు అంతఃకరణలో జరుగుతున్న వృత్తులు ఏమున్నాయో ప్రత్యయాహ అంటే వృత్తులు అంతఃకరణ వృత్తులు వృత్తులు అంటే పెద్ద పదం ఏం కాదండి పనులని అర్థం పనులు ఎరుకలు అంతఃకరణ వృత్తులు అంటే సుఖము దుఃఖము అనుభవించుట నేను ఇది తెరుచుకున్నాను తెలుసుకున్నాను ఇది నచ్చింది అది నచ్చలేదు ఇటువంటి జ్ఞానాలు ఈ జ్ఞానాలు బ్రహ్మజ్ఞానాలకవు ఇదో జ్ఞానం అంత ఇక్కడ ఈ జ్ఞానాలు ఎరుకులు అంతఃకరణ వృత్తులు ఇదేని వల్ల పనిచేస్తున్నాయి వాడు భోక్త అసలు భోక్త వాడు వాడు వాడు గురించి తెలుసుకో వాడిని ఏమన్నారు ఉపద్రష్ట హనుమంత చ భోక్త మహేశ్వర ఎప్పుడు తీసుకొని పెట్టిన ఎక్కడికో అంటే ఇంక జీవభావం పోయింది వాడు మహేశ్వరుడే నీ శరీరానికి నువ్వే మహేశ్వరుడు కాకపోతే ఏమిటన్నాడు కాయ ఎందుకంటే కార్యకరణ సంఘాతమైనటువంటి శరీరం అంతా వ్యాపించి దీన్ని నిర్వహిస్తున్నవాడు ఈశ్వరుడు కానీ ఇటు ప్రాణాలను బుద్ధుల్ని శరీరాలు నడుపుతున్నదంతా పూర్ణ చైతన్యస్వరూపమైనది మిగిలిన జడములని తేల్చేశాడు కదా చైతన్యమే జడాన్ని నడపగలదు అంతే కదా బండి నడుస్తోంది అంటే చైతన్యస్వరూపమైనటువంటి యద్ధో గుర్రమో ఉండాలి జడం చైతన్యాన్ని నడపలేదు కనుక జడమైన దేహాన్ని నడుపుతున్న చైతన్యస్వరూ మీద వాడిని క్షేత్రజ్ఞుడు అంటున్నావు అది జీవుడు అని కలిపేసి చెప్తున్నాం విడదీసి చూపిస్తున్నాడు ఆయనంతే నే అసలు స్వరూపం చెప్పడం కోసం ఈ మాట అంటున్నాడు మహేశ్వరహ వాడే మహేశ్వరుడయ్యా అన్నాడు ఇక్కడ మహేశ్వర శబ్దం ఎవరికి వాడతారండి నిజానికి పరమాత్మ మిమ్మల్ని వీడికి పెడుతున్నాను ఇక్కడ అంటే వీడు కూడా దేహేస్మిన్ పరహ దేహేస్మిన్ పురుష పరహ తెలుసుకోగలిగితే వీడు మహేశ్వరుడే అది వాడితో సమానమే వాడే సమానమేమిటి అయితే ఇక్కడ గమనిస్తూ సర్వాత్మత్వా స్వతంత్రత్వాచ మహాన్ ఈశ్వరశ్చితి మహేశ్వర ఈ లోపల ఆత్మకి వీటి మీద ఆధారపడినట్టు కనబడుతుంది ఆత్మ ఈ దేహం మీద ఉంది గనక దేహం మీద ఆధారపడినట్టు కనబడుతుంది కానీ నిజానికి దేహం అంతా వ్యాపించింది కనుక సర్వాత్మత్వం ఉంది దానికి అంతేకాదు దేహం లేకపోయినా ఉండగలిగిన స్వతంత్రం ఉంది సర్వాత్మకత్వం స్వతంత్రత్వం రెండు ఉన్నాయి కనుక దీన్ని మహేశ్వర అన్నారు అన్నారు మనం మొదటి నుంచి చెప్తున్న ఉపమానం గుర్తుపెట్టుకోండి దీపం వెలుగు గోడ గోడ మీద దీపం పడింది కానీ ఆ దీపంకి గోడ అలవాటు కాంతికి గోడ అలవాటు అయిపోయి ఆ గోడల వికారాలను నాకున్నాయని కాంతి అనుకుందిట ఆ కాంతిని జీవుడు గోడతో మమైకం కాంతి జీవుడు అద్దంతో లేదా సూర్యుడితో మమైకం కాంతి పరమాత్మ ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పాను సూర్యుడితో మమేకం కాంతి పరమాత్మ గోడతో మమేకం చెందిన కాంతి జీవాత్మ ఇప్పుడు గోడతో వాడికి మమేకమా సూర్యుడితో మమేకమా ఉన్నమాట చెప్పండి ఇక్కడ గోడ మీద కాంతి పడింది కనుక దాంతో కలిపి చూస్తూ గోడ వెలుగిపోతుందంటున్నావు భ్రాంతది కొంచెం ఆలోచిస్తే గోడ మీద వెలుగున్నంత మాత్రాన వెలుగు గోడది కాదు ఈ వెలుగు వల్ల గోడలో ఉన్న ప్రతి వస్తువు నాకు తెలియబడుతున్నది కానీ గోడకున్న కన్నాలు కానీ గోడకున్న రంగులు కానీ వెలుగుకు లేవు ఆ వెలుగు సూర్యునిది ఆయన ఎంతో ఇది అంతే అని తెలియాలా లేదా అలాగే ఈ చైతన్యం దేహాదుడితో కలిసిపోయి ఈ దేహ వికారాలని తాను అనుకుంటూ ఉన్నంతకాలం జీవుడు అది తన మూలస్వరూపమైనటువంటి సూర్యుని వంటి ఈశ్వరుడిని తెలుసుకుంటే అభేదం కాంతి సూర్యుడు వేరా అప్పుడు జీవాత్మ పరమాత్మ వేరు కదా అద్వైత సిద్ధి చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ శంకర భగత్పాల్ వారు దాన్ని మనకి ఆయన ప్రతిపాదిస్తున్న భాష్యం ద్వారా ఆయనకి మాటిచ్చిన కృష్ణ పరమాత్మ ఆ భాషనే పలుకుతున్నాడు ఇక్కడ అందుకు మన అసరుస్వరూపం ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర అది ఎందుకంటే భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం నేనే భోక్తనని చెప్పాడు భగవానుడు ఏమన్నా లేదా భోక్తా దేవో మహేశ్వర అంటాం మన ఉపచారాలు ఎందుకోసం ఆయనే మింగుతాడని మహాగ్రాస మహాసనహ ఆయన అటు లలితాశాస్త్రంలో ఉంది ఇక్కడ కూడా తెగతింటాను భోజనం విష్ణు భోక్త రాజిష్ణు భోజనం భోక్త సహిష్ణు జగధ అది జహ అక్కడ లేడు భోక్త నువ్వు భోజనం అనుకున్న ప్రపంచం అనుభవిస్తున్న పదార్థం భోజనం అందులో ఆయన చైతన్యం లేదా అది భోజనమే భోక్త అయిన వాళ్ళు ఆయన లేడు అహం వైశ్వానరోభుత్వం ఆ తర్వాత తినేది మింగేది ఫస్ట్ ఆయనేట ఆయన లేకపోతే వేది మింగలేవయ్యా బాబు కనుక తింటున్నది ఆయనే అన్నట్టు కనబడుతుంది కదా అందుకు భోక్త ఆయనే నిజానికి కానీ సుఖదుఖాలు ఆయనకు అంటవు గనక నువ్వు ఆయన భోక్త అనడానికి లేదు కానీ ఆయన లేకపోతే నీకువేవీ లేవు గనక ఆయన భోక్త అనక తప్పదు ఇది తెలుసుకో ఇక్కడ భోక్త మహేశ్వర మహేశ్వర శబ్దం వాడాడు కదా మహేశ్వరం వచ్చినప్పటికల్లా మనకు ఒక్కసారి జర్కొచ్చింది ఇదేదో భగవంతుడికి సంబంధించిన పేర్లు మిగిలిన ఉపద్రష్టం ఎప్పుడు వినలేదు కనుక ఓకే హనుమంత ఇది కొత్త పదమే భర్త భోక్త చూస్తుండే జీవుడిలాగే కనబడుతుంది మహేశ్వర అబ్బా ఈశ్వరుడి పేరు అక్కడితో ఆగుతామా పరమాత్మ తర్వాత మాట చూడండి ఇక్కడ పరమాత్మ చూసారు ఇక్కడ వాడే పరమాత్మ ఇంకా తేల్చేశాడు ఇవన్నీ గ్రహించేస్తే పరమాత్మ తెలిసిపోయిందండి ఇక్కడ ఎంత స్పష్టం ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పర కనుక ఉపద్రష్టాని హనుమంతయని భర్త భోక్తాని మహేశ్వరుడని పరమాత్మ అని చెప్పబడుతున్నవాడు ఈ దేహములోనే ఉన్నటువంటి పురుషుడు కానీ ఈ దేహానికి విలక్షణమైనటువంటి వాడు అందుకే పరహ దేహేస్మిన్ పురుష పరహ విలక్షణమైన వాడు అంటే ఆ నీటిలోనే ప్రతిఫలిస్తున్న సూర్యుడు కానీ నీటి వేరుగా ఉన్నాడు అర్థమైపోయింది కదా గోడ మీద పడుతున్న కాంతియే కానీ గోడ వేరుగా ఉన్నది ఎన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుందండి గోడ మీద పడుతున్న కాంతి గోడకి విలక్షణంగానే ఉంది కానీ గోడ మీద విలక్షణం గురించి తెలిసినా గోడ మీద పడుతూనే ఉంది ఈ పడుతున్నప్పుడు మనం కాంతిని ఒక్కసారి పెర్సానిఫై చేసుకుంటే ఆ కాంతి అనుకుంది గోడ మీద పడిపడి ఆ గోడ కొన్న రంగతే నాకేంటి నీ రంగులు అయ్యో నాకు పెచ్చి ఏంటి ఇదేంటి నా కిటికీ ఊచలు తెరిచేస్తున్నారు అనుకుంటుంది ఇలా కొంతకాలానికి ఆ కిటికీ ఊచ కూడా విరిగిపోయింది అయ్యో నా ఊచ విరిగిపోయింది నేడుస్తుంది ఇక్కడ ఏది కాంతి అప్పుడు ఎవడొచ్చాడు పిచ్చిదానా నువ్వు ఊచ విరిగింది నువ్వు విరగలేదన్నట్టు ఇదేంటి నా ఊచ పెరిగితే ఎవడొచ్చు నీ కాలు విరిగింది కాలు విరిగిద్ది కదా నువ్వు విరగలేదు కదా అంటే ఎలా బాధ వస్తుంది అంటు అంత బాధ వచ్చింది ఆ కాంతికి ఆఖరి కాడు చక్కగా బోధించాడు నువ్వు గోడకు సంబంధించిన దానివి కావు గోడ జడమే అందులో ఉన్నవన్నీ కనబడ్డానికి కారణం నువ్వు అందుకే ఈ చైతన్యత్వం అంతా కలగడానికి కారణం చైతన్యా నువ్వు చైతన్యం కాంతే చైతన్యం కనుక చైతన్యా నువ్వు అనగానే అవునా కానీ ఈ చైతన్యం దానికే పట్టుకున్నాను కానీ అది అనుకున్నానంటే దాని భ్రాంత్ అంటారు అయితే ఇది పోతే నేనేమవుతాను ఇది పోయినా నువ్వేమీ అవ్వు ఇక్కడ గోడ పగిలిపోయినా నీ కాంతికి ఏమీ లేవట్లేదు ఎందుకంటే ఏమీ కాని సూర్యుడు ఒకడున్నాడు వాడికి చెందింది నువ్వు చూడు నువ్వు కావాలంటే చూడు అందుటా ఇంతవరకు అది గోడ మీదే పడి బహిర్ముఖంగా పట్టుకుంది బహిర్ముఖం అంటే ముందుకు కరబడిదే పట్టుకు వేలాడుతుంది ఇంద్రియాల నుంచి వచ్చి చూసింది అదే పట్టుకుంది కనుక అటే పట్టుకు వేలాడుతున్న నేను ఇప్పుడు తిప్పాడు గనుక అటు తిరిగిందండి ఇటు నుంచి అటు తిరగడమే ప్రత్యక్ అదే వచ్చింది బాధ మన పెసరటు తిరగే తిరగేయగలుగుతున్నాం కానీ బుద్ధిని తిరగేయలేకపోతున్నాం వచ్చింది బాధకి ప్రత్యక్ ఇట్ ఇలా తిరిగే పోలేదో ఆ కాంతికి తెలిసింది అక్కడేదో కాంతి ఉంది కొంచెం నాకు దీనికి పోలుకుంది అనుకుందిట అది కాంతిగా ఉంది నేను కాంతిగా ఉన్నాను అంటే ఓహో దాని పార్ట్ ఏమో నేను అనుకుందిట పిచ్చిన ఆయన పార్ట్ కాదండి మన గదిలోకి వచ్చాను అంటే పార్ట్ గదికి కానీ నీకు కాదు అనగానే అప్పుడు వెనక్కి తిరిగింది చూసి ఆ కాంతి ఆకాశమంతా వ్యాపించిపోయింది ఇంత వ్యాపించిపోయినటువంటి సర్వవ్యాపకమైన ఆ కాంతి సూర్యుడు ఆహా సూర్యభగవాన్ అన్న నమస్కారం చేసే నమస్కారం ఏంటి నువ్వే నేనన్నాడు ఆయన అప్పుడు ఆ కాంతి అయింది తెలుసుకుంది ఆ స్థితి ఇప్పుడు మనం చెప్తున్న మొత్తం ఇది కదా ఆ కాంతి పేరే ఆత్మ ఆ కాంతి పేరే జీవుడు ఆ కాంతి నిజానికి మహేశ్వరుడు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు మహేశ్వరుడు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు పరమాత్మ కానీ ఎప్పుడు కలిసి ఉన్నాడు వాడు ఎప్పుడు కలిస్తే అప్పుడు అర్థమైంది కదా కనుక మనం ఎప్పుడూ పరమాత్మ స్వరూపలమే గోడతో తాదాత్యం వదలాలి దేహంతో తాదాత్యం వదలాలి గోడతో కలిపి కాంతిని చూస్తే జీవుడు ఈశ్వరుడితో కలిపి కాంతిని చూస్తే పరమాత్మ అంతే స్పష్టమైపోయింది ఇక్కడ ఆవిడ తిరగాలి అని దేహేస్మిన్ పురుషప్పర ఎవడైతే ఇది ప్రకృతి ధర్మం ఇది గుడముల ధర్మం అని తెలుసుకుంటాడో ఇవి నా ధర్మం అని మాయిలో పడ్డు ఇక్కడ ఉదాహరణకి ఊచ ఊడు కిటికీ ధర్మము పెచ్చు ఊడుటు గోడు గోడ ధర్మము నా ధర్మము కాదని తెలిసిందనుకో పెచ్చు ఊడిపోయిన బాధపడదు పెచ్చు ఊడిపోయిన కాంతాలకు బాధపడదు అదే విధంగా ఇవి ప్రకృతి ధర్మములు ఇది గుణధర్మము అని తెలుసుకుని వికారాలు ఇచ్చా ద్వేషము సుఖము ఇవి ప్రకృతి ధర్మాలు నా ధర్మం కాదు అనే ఎరుక కలిగితే ఈ గుణసంగము వదులుతోంది దానికి ప్రకృతి సంగ వదిలిపోతుంది వీటిలో ఉన్నప్పటికీ బంధింపబడదు అన్నాడు ఇక్కడ ఆ మాటే ఎ ఏవం వ్యక్తి పురుషం ప్రకృతించ గుణైస్ సహా సర్వదా వర్తమానోపి నశూయోభిజాయతే ఈ విధంగా పురుషుని ప్రకృతిని గుణములతో సహా ఎవడు తెలుసుకుంటాడో మాట చాలా జాగ్రత్తగా వాడండి గుణములతో సహా గుణములతో సహా ప్రకృతిని తెలుసుకోవాలి అంటే పంచభూతముల నుంచి మొదలుకుని గుణముల వరకు చెప్పినది అంత ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే గుణముల వల్ల కలిగిన వికారాలు కూడా గుర్తు తెచ్చుకుంటే ఆ విధంగా ప్రకృతిని ఈ విధంగా పురుషుని ఎవడైతే తెలుసుకుంటాడో వాడి సర్వధావర్తమానోపి వాడి వ్యవహార జీవితంలో ఏ విధంగా సంచరించినా మరి మళ్ళీ వాడు పుట్టడు నస భూయోభిజాయతే మరి వాళ్ళు పుట్టడు ఎందుకంటే తాను ఒకసారి సూర్యునిదని తెలుసుకున్నాక కాంతి సూర్యునితోనూ ఉన్నది అలాగే పరమాత్మతో అని తెలిసిన తర్వాత అది ఈ గోడ ఉన్నంతకాలం అందులో ఉన్నప్పటికీ గోడ పోయిన సూర్యుడితోనే ఉంది అదేవిధంగా ఈ దేహాదులు పతనమయ్యే వరకు ప్రారబ్ధవశాత్తు ఈ ఎరుక కలిగిన జ్ఞాని ఇది ప్రకృతి ధర్మంగా ఇది గుణధర్మంగా చూస్తూ సాక్షిగా ఉపద్రష్టగా హనుమంతగా భర్తగా భోక్తగా మహేశ్వరుడుగా పరమాత్మగా అందులో ఉంటాడు ఈ దేహాదులు పతనమైపోతే మరి దేహం ధరించడు మరి పుట్టడు అని మాట చెప్పారు మరి వాడు పుట్టడండి మరి ఇంతవరకు వ్యవహరించారు కదండి అంటే జ్ఞానం కలిగిన తర్వాత వాడికి ప్రారబ్ధవసాద్ ఆగి ఉంటే ఈ శరీరంలో ఉంటాడు పనులు చేయొచ్చు జనకాదుడు వరే శంకర భగవత్పాదుడు వారి వల్లే ఆయనని పనులు చేయలేదు శాస్త్రాలు వేసాడు గ్రంథాలు వేసాడు ఇవి నిజంగా బంధించేవే కానీ ఆయన్ని బంధించవు ఎందుకంటే తాను బ్రహ్మముని ఎరుకతో కూడి ఉన్నాడు కనుక లోకసంగ్రహార్థం చేశాడు ఈ పని లోకక్షమనకై కనుక ఆయన బంధింపబడ్డు ప్రారంధవసాద్తో చేసిన అది బంధింపు చేయది కనుక వాడికి మరి జన్మ ఉండదు అనే మాట చక్కగా చెప్పాడు ఇక్కడ ఇప్పుడు మనం గమనించవలసినది ప్రధానమైన అంశం ప్రకృతితో మనకి ఎటువంటి అనుబంధం ఉంది అది భగవాను ఇక్కడ వివరిస్తున్నాడు సంయోగం మాటలో తర్వాత వివరించబోతున్నాడు రెండింటి సంయోగంతోనే జగత్తంతా నడుస్తోంది అనే మాటని ఆయన చెప్తాడు అక్కడ మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతానికి మనకి ఇప్పుడు తెలిసిన విషయం వరకు మన అసలు స్వరూపము దేహాదులతో కలిపి చూస్తే జీవుడు ఈ తాదాత్మ్యం ఉన్నంత కాలం ఈ దేహం పోయినా మరొక దేహం వస్తూనే ఉంటుంది ఈ తాదాత్మ్యం ఎవడు వదులుకుంటాడో వాడు ఈ దేహంలోనే పురుష పరహ అని తెలుసుకుంటాడు వాడు ఈ దేహం పోయినా మరి దేహాన్ని ధరించడు ఈ దేహంలో ఉన్న దేహంతో తాదాత్మ్యం ఉండదు కనుక దుఃఖం వాడుకుండదు వాడు ఆనందంగా ఉంటాడని చెప్పాడు అయితే ఈ స్థితి అలా వస్తుంది ఉపన్యాసం వింటే అర్థమైపోయింది గోడ కాంతి దీపం పెట్టారు కనుక రాదుట దానికి మార్గములు ప్రధానంగా జానేనాత్మని పశ్యంతి కేచి ఆత్మాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే నాలుగు మార్గములతో నీ అసలు స్వరూపం తెలుసుకోగలవు ఇవాళ ఉదాహరణలు చెప్పి శాస్త్ర ప్రమాణములు చూపిస్తూ వివరించే గనక ఆ జీవుడి ఈశ్వరుడు ఒకటే అని ఆనందం కదా చాలు ఇది అర్థమైన పరోక్ష జ్ఞానం అది సంతోషమే అనుభవానికి రావాలంటే మాత్రం ముందు ముప్పై లక్షణాలు తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత ఈ నాలుగు చేయాలి అని అడిగారు చూసారా అది చేసి చెయ్యాలి అప్పుడు నువ్వు తెరుచుకోగలవు ఇక్కడే తెరుచుకోవాలి ఎక్కడో కాదు ఈ సాధనలు ఇప్పుడే చేయి ఇక్కడే తెలుసుకుంటావు జానేనా ఆత్మని పశ్యంతి జానముతో ఆత్మ ఎందు చూస్తావు అంటే నీ అంతఃకరణంలో ఆ పరమాత్మ యొక్క అనుభూతిని నువ్వు తెలుసుకోగలవు అని కొంతమంది ధ్యానముతో కేచిత్ ఆత్మానమాత్మన ధ్యాన పశంతి కొంతమంది ఆత్మచేత ఆత్మను ధ్యానముతో చూడగలరు అంటే ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మచైతన్యం వల్ల తెలుసుకోవాలిగా కానీ ఆత్మ వల్లనే తెలుసుకుంటున్నావు అంతేకాదు నువ్వు వ్యవహరిస్తున్న బుద్ధిని నేను కదా ఆ బుద్ధిని నువ్వు ధ్యానముతో సంస్కరించు సంస్కరించబడిన బుద్ధి పరమాత్మను తెలుసుకోగలదు కానీ బోధబుద్ధికే ఆ బుద్ధి ఏ చైతన్యాన్ని గ్రహిస్తోందో ఆ చైతన్యాన్ని గ్రహించమని బుద్ధికి చెప్తున్నాడు ఇక్కడ అటు నుంచి చైతన్యం పట్టుకుని ఆ చైతన్యంతో లోకంతో లావాదేవీ పెట్టుకుని అటు తిరిగితే ఎలాగాయ్యా నీకు ఎవడు చైతన్య ఇచ్చారో వాడితో లావాదేవీ పెట్టుకో నీ చైతన్య స్వరూపం తెలుస్తుంది ఇంకా బుద్ధి చైతన్యంగానే మిగిలిపోతుంది అంటే ధ్యానే ఆత్మని పశ్యంతి కేచి దాత్మానమాత్మన కొందరు ధ్యానంతో ఆత్మ చేత ఆత్మని తెలుసుకుంటున్నారు కొంతమంది సాంఖ్యయోగంతో తెలుసుకుంటున్నారు కొంతమంది కర్మయోగంతో తెలుసుకుంటున్నారు ఇలా కూడా తెలుసుకోలేని కొందరు గురువుల్ని ఆశ్రయించి వారి మాట మీద నమ్మకంతో తెలుసుకుంటున్నారు అన్న ఇక్కడ అంటే మూడు చేత నాలుగోది చేయమన్నా ఇక్కడ ఆచార్యుని ఆశ్రయించాలి ఆచార్యుడు చెప్పిన మాట పట్టుకోవాలి శ్రవణం చేయాలి మననం చేయాలి వాళ్ళ శృతిపారాయణ వాళ్ళ శృతిపారాయణలు నాలుగు మార్గముల ద్వారా వార స్వస్వరూపమైన నన్ను తెలుసుకుంటున్నారు అంటున్నాడు కృష్ణుడు వాడు స్వస్వరూపమైన నన్ను అంటే దేహాదుల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు దేహ తాదాత్మ్యం చెంది జీవుడు అనిపించుకుంటున్న వాడు ఈ విధమైన సాధన ముందు ముప్పై లక్షణాలు తెచ్చుకుని ఇప్పుడు చెప్పినటువంటి ధ్యానము సాంఖ్యము కర్మ లేదా గురువుని ఆశ్రయించి వాక్యశ్రవణం చేసి వాటిని మననం చేయడం వీటి ద్వారా నన్ను స్వస్వరూపముగా అనుభవానికి తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఇప్పుడే వాడు అనుభవానికి తెచ్చుకుంటున్నాడు అన్నాడు అయితే ఈ జ్ఞానం అంటే ఏమిటి ఈ సాంఖ్యం అంటే ఏమిటి ఈ కర్మ అంటే ఏమిటి అంటే ఇంతవరకు ఇరవై ఆరు రోజులు చెప్పింది ఏమిటి అదే చెప్పుకున్నాం కర్మయోగం అంటే ఏమిటి జ్ఞానం అంటే ఏమిటి ఏకరూ పెట్టేగా కానీ కొంతమేరకైనా తేటగా చెప్పుకోవాలి కదా అది చెప్పుకుని అధ్యాయం పరిపూర్ణం చేసుకుని తర్వాత అధ్యాయానికి ప్రవేశిద్దాం సర్వం శ్రీకృష్ణ చరణ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేయణ మహిం మహిషాహ గోబ్రాహ్మణిభ్య శుభమస్సు నిత్యం సమస్త శుకునోభవ కాీ వర్షదు వర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోరహితో బ్రహ్మణస్తో నిర్భయా అపుత్ర పుత్రిణ సన్ పుత్రిణ సన్ పౌత్రిణ అధనాస్ అధనాస్సంతుీవంతు సర్వం మంగళం శ్రీకూరుక్షేత్రోని విహారిణీ పాథి గీతార్యాయ మంగళం గీతార్యాయ మంగళం నమపావతీపతే హర హర